ప్రార్థన చేస్తుంది స్తోత్రం ప్రభా పరిషిధుల గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వందని సయ అబ్రహాం ఇస్సాక్ యాబ్ల గొప్ప దేవ కృపామైన పరిషుదుల నా దేవ నా ప్రభానికి వందని చెలిస్తున్నమాయన నీకే గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలపై నిలబెట్టున్నారు అయినా తివారా తుములు కాపాడి ఈ యొక్క దినానికి ప్రభావ మీకు నూతనమైన కృప నూతన అభిషేకం మాకు అనుగరించి నడిపించమంటూ ఆదిష్టమైన మీకు పరిశుధార్త్మ కార్యం జరిగించండి నా దేవ రాణబెడ్డి త్వరగా మీరు నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేని ప్రభావ మీకు సన్నిధిలో ప్రభావ సమయం గడిపే కృపను భాగ్యాన్ని మీరు మాకు అనుగరించినారు దాన్ని బట్టి నీకే వందనాలిసయ్య నీకే సమస్త ఘనత మహిమా ప్రభావం మహాతేజస్సు మహేశ్వరం ఈ యొక్క యుగంలో నీకే కలుగు నాకహ గొప్ప ధన్యత మీరు మాకు అనుగరించేందుకే నీకు వందాలిసయ్యా ఈ ఆర దంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేసి పతి ఆటంకాలు కొట్టివేండి ప్రభు నెట్వర్క్ మీ కంట్రోల్ తీసుకున్న అయినా గొప్ప దేవానికి అన్నానిస్తా పాటల ద్వారా మీరు మైంపొందని వాక్యం ద్వారా మాట్లాడండి మీకు పరిశుద్ధా మీకు దయచేసి రావాలని నైవ తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దిలీప్ బేదర్ పాట పాడు దిలీప్ బేదర్ ఆనందమే ప్రభుట ఆత్మానంద గీత ముల్పాడదా ఆనందమే ప్రభు ప్రభుయేసుని స్థూతించుట ఆత్మానంద గీత ముల్పాడదా ఆనందమే శిలువాలో నాకై రక్తము ఖర్చేను సింహాసనముకై నన్ను పిలచేను సిలువాలో నాకై రక్తము కాచేను సింహాసనముకై నన్ను పిలచేను సింహపు కూరల నుండి నన్ను విడిపించేను సింహపు కూరల నుండి నన్ను విడిపించేను ఆనందమే ప్రభు ప్రభుయేసునిస్తూ తుటా ఆత్మానంద గీతములు పాడేదా ఆనందమే ప్రభు ప్రభుయేసునిస్తూ తుటా ఆత్మానంద గీత ముల్పాడ ఆనందమే విశ్వాసమును కాపాడు కొను చు విజయుడైనాయే సుని ముఖమును చుచుచు విశ్వాసమును కాపాడు కొను చు ముఖమును చుచు విలువైన కిరీటము పొందేద నిశ్చయము విలువైన కిరీటము పొందేద నిశ్చయము ఆనందమే ప్రభుయేసునిస్తూ తెంచుట ఆత్మానంద గీతములు పాడదా ఆనందమే ప్రభుయేసుని స్థూతించుట ఆత్మానంద గీత ముల్పాడదా ఆనందమే మాన సవీనను మ్రోగించగా నా మనో నేత్రములందు కనిపించే ప్రభురూపమే నా మాన సవీనను మ్రోగించగా నా మనో నేత్రములందు కనిపించే ప్రభురూపమే నా మదిలో నా మెదిలేను ప్రభు సప్త స్వరాలు నా మదిలో నా మెదిలేను ప్రభు సప్త స్వరాలు ఆనందమే ప్రభుయేసునిస్తూ తుటా ఆత్మానంద గీతములు పాడేదా ఆనందమే ప్రభు ఏసునిస్తూ తుటా ఆత్మానంద గీతములు పాడేదా ఆనంద యాత్ర ఆత్మీయ యాత్ర ఏసు నూతన రుశలే ముయాత్ర మన యేసు నూతన రుశలే ముయాత్ర ఇది ఆనందయాత్ర ఇది ఆత్మీయ నూతన రుశలేముయాత్ర మన ఏ సుతో నూతన ఎరుషల్ ముయాత్ర ఏ సునీ రక్తము పాపముల నుండి విడిపించేను ఏసు నీ రక్తము పాపముల నుండి విడిపించేను వేయి నోళ్ళతోస్తుతించినను తీర్చలేము అరుణమును వేయి నోళ్ళతోస్తుినను తీర్చలేము అరుణమును ఇది ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర ఏసుతో నూతన ఎరుషలేము యాత్ర మన ఏసుతో నూతన యాత్ర రాత్రియో పగలును పాదములకు రాయి తగలకుండా రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర ఏసు నూతన ఏరుశలే ముయాత్ర మన యేసుతో నూతన ఏరుశలే ముయాత్ర ఆనందం ఆనందం ఏసుని చూచే క్షణం ఆసన్నం నందం ఆనందం ఏసునిచూచే క్షణం ఆసన్నం ఆత్మానంద భరితులమయీ ఆగమనకాంక్షతో సాగేదం ఆత్మానంద భరితులమయీ ఆగమనకాంక్షతో సాగేదం ఇది ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర ఏసుతో నూతన ఏరు షలేము యాత్ర మన ఏసుతో నూతన ఏరు షలేము యాత్ర థ్యాంక్ యూ రఘు బేదర్ ప్రైజ్లో థ్యాంక్ యూ దిలీప్ బేదర్ ప్రైజ్ రాన్నో వాక్యం షేర్ చేసుకున్నాను ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసి దేవుని వాక్యం ధ్యానిస్తాం పర్శు దురవ తండ్రి మీకు స్థుతుల స్తోత్రాలైనా ఇస్రాయేలీల దేవ మీకే వదనాలు వేసాయా ప్రభావ ఈ గడిచిన కాలమంతా కాపాడి సురక్షితంగా మమ్మల్ని అందరినీ ప్రభ ఈ మధ్యాహ్న మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని యోగ్యతని మాకు అందరితో అనుగరించండి మీకు ఎంతో వదనాలు కృతజ్ఞతలు చేతిలో అర్పించుకుంటున్నాం ముఖ్యంగా సిస్టర్స్ని బ్రదర్స్ని ఆశీర్దించండి వారి జీవితాలు ఆగిపోయిన మేలను అనుగ్రహించండి ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి ప్రభావ ఆగిపోయిన ప్రతి నీళ్ళన్నిటి రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా వాక్యాన్ని వింటుండగా దీన్ని ఎట్లా మేము పాటించాలి ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు కేవలం విన్నాం కానీ పాటించలే అందుకు మా జీవితాల్లో తన్మలి ఫల నిష్ఫలం అయిపోయినాయి కానీ ఇప్పుడు మేము పాటించి ఫలం పొందుకోవాలా అటువంటి భాగ్యాన్ని మాకు ప్రార్థిస్తున్నాం మేము ఉంటుంది బహుగా ఆశ్రమాల కాలం అవును ప్రభ ఎవరికి గుర్తెరగని సమయంలో జలపరగం వచ్చి వారిని అన్న వాక్యం జ్ఞాపకం తీసుకుంటున్నాం మీరందరే ప్రభా అత్తవార్థీ నౌల్యంలో అవును ప్రభ అంత నిమ్మలంగా ఉంది అనుకుంటే అమాంతంగా ఓ ప్రభ ఇల్ లోక మీద ఉపద్రం వచ్చింది అవును నేను ఆ సర్పం దాని నోట జలని జలాన్ని కట్కివేసి ప్రభ గొప్ప జనాన్ని మింగివేస్తుంది ఆ నీళ్ళతో కానీ ప్రభ మాకు మటుకు మీరు రెక్కలు ఇచ్చిన దాని నుంచి తప్పించుకోవడానికి మీకెంతో వదనాలు ప్రతి దశలో ప్రతి శ్రమల కాలం నుంచి మమ్మల్ని తప్పిస్తున్నందుకు మీకు వందనాలు కాబట్టి నేను ప్రతి మీకు కృతజ్ఞత భావం కలిగి ముందు పోలాలన అనేకులని అటువంటి గుంపులను నడిపించలేగన మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం మా శరీరం ఎంతో బలీనంగా ఉంది కాదు ప్రభావ ఆత్మ సిద్ధంగా ఉంది ప్రభావ నడిపించి మీరే మర్లవనంతమని ఏ సీకరిస్తున్నానో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆన్లైన్ వారం మనము శతాధిపత్తికి సంబంధించిన ఒక వాక్యాన్ని జనిస్తున్నాం అంశం ఏంటంటే సమర్థవంతమైన వాక్కు దేవుని యొక్క వాక్కు అయితే లూకాసు వార్తలో చూసిన ఏంటంటే ఈయన ఎటువంటి శక్తి గలవాడు ఎటువంటి అధికారంతో ఈ వాక్యాలు చెప్తున్నాడు అని మనుషులు అతని గురించి సంభాషిస్తున్నారు అంటే ఆయన మాటలో అంత శక్తి ఉందనేది అంత సమర్థత ఉందనేది వాళ్ళు గ్రహించగలిగినారు అన్నట్టు అది మనం పోయినవరం దీర్ఘంగా చూసినాం దుష్ట శక్తులు అంధకార శక్తులు ఆయన మాటకి లోబడుతున్నాయి కదా ఆయన ఎంతో అధికారంతో వాటితో మాట్లాడినప్పుడు అవి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి మనుషులన్నీ అదే రీతిగా మతరిసు వార్తలు కూడా మనం ఒక వాక్యం చేసినాం ఎనిమిదవ అధ్యాయంలో ఆ శతాధిపతికి సంబంధించింది ఈ శతాధిపతి ఒక అన్యుడు లేక గ్రీసు దేశస్థుడు ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం చూస్తాము ఈ అన్యుడు ఆయన ఈ శతాధిపతి ఐదవ వచనంలో ప్రభు దగ్గరికి వచ్చిండు ఎందుకు అంటే తన పనివాడు తన దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు అంతకుముందు బాగా కష్టపడి పనిచేసిండు శతాధిపతికి శత అంటే హండ్రెడ్ శతాధిపతి అంటే హండ్రెడ్ సైనికుల మీద అధిపతి అన్నట్టు వంద సైనికులు అతని ఆధార ఆధారంలో ఉన్నారు అంటే పెద్ద క్యాప్టెన్ అన్నట్టు సెంచూరియన్ అంటే వెళ్ళాను యాక్చువల్గా సెంచూరియన్ అంటే హండ్రెడ్ కదా ఇంగ్లీష్లో సెంచూరియన్ అంటే హండ్రెడ్ మీ మనుషుల మీద అధికారి అన్నట్టు అయితే ఎంతమంది నేను చెప్పినట్లు వినాలన్నట్టు హండ్రెడ్ పీపుల్ వినాలి అన్నమాట అంత పవర్ఫుల్ ఫెలో అన్నట్టు ఈ శతాధిపతి ఆయన పేర్లేదు అక్కడ కానీ చూడండి పేర్ అవసరం లేదు అతను ప్రభు దగ్గరకు వచ్చాడు ప్రభు ఎక్కడున్నాడు ఐదవ వర్షంలో కపెర్న హోమ్లో ఉన్నాడు కపెర్న అంటే సిటీ ఆఫ్ ఏంజల్స్ అన్న విషయాన్ని మనం ధ్యా ధ్యానం చేసినాం అయితే దాసుడు అంటే ఎంత ఇష్టము యజమాని దాసుని ఎట్లా ప్రేమించాలనేది ఇక్కడ నుంచి నేర్చుకోవాలా మనం ఒకవేళ నువ్వు లీడర్ అయితే నీ నీ దగ్గర ఉండే సబ్ఆర్డినేట్స్ నువ్వు ఎంతగా ప్రేమించాలనేది ఈ వాక్య నుంచి నేర్చుకోవాలా చాలా కష్టం నీ పని వాళ్ళని నీ కింద నీ చేతి కింద పనిచేసే వాళ్ళని ప్రేమించడం చాలా కష్టం ఎందుకంటే వాడు చెప్పిన పని చేయకపోతే ఎక్కడైనా కోపం వస్తుంటుంది నీకు కానీ ఈ పనివాడు కూడా అట్లా కాదు ఈ పనివాడు మంచి పనివాడు కాబట్టి శతాధిపతికి బాగా బాధ ఉంది దాని గురించి ఇది తను మిగులు మిగులుగా బాధపడుతున్నాడు ఎంత భయంకరంగా నొప్పి చూడండి కాళ్ళు చేతులు పనిచేయకుండా కట్టెలలాగా అయిపోతే పరిస్థితి చాలా వేదన ఉంటుంది కదా నువ్వు ఆ వేదన అర్థం చేసుకోగలిగితేనే నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాడికి అద్భుతాలు జరుగుతాయి అన్నట్టు ఆ వేదన అర్థం చేసుకోవాలా మనం అయితే ఈ కక్కర్ను హోంలకి మన ప్రభు వచ్చినప్పుడు శతాధిపతి అతని యుద్ధకు వచ్చి ప్రభువా అని సంబోధిస్తున్నాడు అంటే ఈయనకి ఆత్మలో తెలిసి తన దేవుడు అనేష్ ఒక అన్యునికి ఏసు తెలిసిపోయింది ఆశ్చర్యం ఇది ఎట్లా అనేది అది నేను డైరెక్ట్గా చెప్పలేను కానీ ఆత్మలోనే వాటిని గ్రహించాల ఏ రీతికి అన్యుడు ఇతన్ని ప్రభు అని సంబోధిస్తున్నాడు ఒక శతాధిపతి అయ్యుండి చాలా పవర్ఫుల్ ఫెలం ఇది ఆత్మకు తప్ప శరీరానికి అర్థమే కావు ఇవన్నీ మనం అనేకసార్లు శరీరం గురించి బాధపడుతూ ఉంటాం కుటుంబంలో సమస్యల గురించి బాధపడుతూ ఉంటాం నా భార్య ఎట్లా నా భర్త ఇట్లా నా పిల్లలు ఇట్లా అవన్నీ శరీరమైనవి మా అన్న ఇట్లా మా ఇట్లా మా అమ్మ ఇట్లా మా తమ్ముడు ఇట్లా మా చెల్లెలు ఇట్లా ఇట్లనే మాట్లాడతాం సంబంధాలు శరీరాలకు సంబంధించినవి ఇవి కష్టం అన్నట్టు అర్థం కావడం కానీ ఎప్పుడైతే ఈ ఆత్మీయమైన విధానాలు మీరు నేర్చుకుంటారో శరీరం మీద విజయం పొందుతారు శరీరం వింటది మాట అది నీ శరీరమే కాదు ఎదుటి మనిషి శరీరం కూడా వినాల్సిందే కాబట్టి ప్రవ్వ ఆరో వచ్చాసుడు పక్షవాయువుతో మిగిలిన బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పి ఆయనను వేడుకోలేను ఏం వేడుకున్నాడు అనేది లేదు కదా అక్కడ ఏం వేడుకున్నాడు నా దాసుడు పక్ష వాయులో వాయుతో మిగిలిన బాధపడచ్చు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకోలేను ఏం వేడుకున్నాను అది అక్కడ లేదు సెంటెన్స్ కానీ ఏడవ వర్షనకి వచ్చినప్పుడు ఏ సేమంటున్నాడు మన ప్రభు నేను వచ్చి వాడిని స్వస్థపరచుదని చెప్పగా చూడండి ఇక్కడ నేను వస్తాను నేను వస్తాను వాణ్ణి స్వస్థపరుస్తాను అని అంటున్నాడు అయితే శతాది పది నీవు నా ఇంట్లోనికి వచ్చినకు నేను పాత్రను కాను నీవు మాట మాత్రం సెలవేమో ను ఒక మాట మాట్లాడితే చాలు స్వస్థత అయితే ఇక్కడ ఏంటంటే ప్రభు అంటుండు నేను వస్తా అంటున్నాడు ఈయనంటుండు నాకు నీ శరీరం వద్దు నీ మాట చాలు నాకు చెప్పండి చాలా పెద్ద వ్యక్తి నా ఒక మాట మాట్లాడితే పది మంది ఎత్తుకొని రావాలి విశ్రావని ఈ లోకంలో ఆయన ఎత్తుకొని రావాలా కానీ ఏదని ఆయన దగ్గరకు పోతున్నాడు కాబట్టి చూడండి ఒక అధిపతి అయ్యండి ఎంత తగ్గించుకున్నాడు అని మనం కూడా అది ప్రిన్సిపల్ మనము గర్విస్తూ ఉంటాము మన పొజిషన్స్ని బట్టి మన ఈ లోకంలో ఉన్న స్థానాలను బట్టి మనం ఎత్తి పస్త ఎందుకంటే మనం ఏమైనది అయినది మనం ఏ స్థానంలో ఉన్నామో ఆయన ఇచ్చిందే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆయన ఇచ్చిందే నీ డబ్బు నీది కాదు నీ డబ్బు ఆయన ఇచ్చండి నీకు ఈ సృష్టి అంత ఆయన అధినంలో ఆయన నీకు ఇవ్వాలి కానీ నియంత్రట నువ్వు ఏమి సంపాదించుకోలేకపోయినావు ఆయన ఇచ్చిండి నీకు అంతే కాబట్టి ఆయన ఇచ్చిండు కాబట్టి నువ్వు కూడా ఆయన ఇస్తూ ఉంటావు ఇది ఆత్మీయమైన విధానం మన గ్రూప్లో కేబీపీఎంలో ఎందుకు సంపూర్తికి ఎదగలేకపోతున్నారు బ్రదర్ సిస్టర్స్ అంటే వాళ్ళకి ఇవ్వడం రాదు మనసు రాదు ఏదో కానుకలు కానుకలు కాదు మాట మనం మాట్లాడుతుంది మనం ఎప్పుడు కానుకల గురించి మాట్లాడడం నా నిమిత్తమై తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వాడు ఇహమందు పరమందు దాన్ని తిరిగి పొందుకుంటాడని వాక్యం చూపించింది సార్లో ఆయన నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల నీ ప్రాణం అంటే చనిపోమని కాదు చెప్తుంది నీకు ఏది ప్రీతికరమైంది నీ జీవితంలో అమ్మాది ప్రాణము అన్నంత ఉన్నదో దాన్ని ఇవ్వడం నేర్చుకోవాల మనుషులకు నేను కొన్ని సంవత్సరాల నుంచి పాటిస్తున్నది ఇప్పుడు కాదు ఎనభై నుంచి పాటిస్తున్నాను నేను ఇప్పుడు కొత్తగా పాటించింది కాదు నేను ఎనభై తొమ్మిది నుంచే విలువగాలన్నీ ఇచ్చేసేటటువంటి మనుషులకి ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చాను కొంతమంది కూడా అందరూ కూడా కరెక్ట్ మనం పిచ్చాలేమే కదా ఈ లోకాస్తులకు మనం వెర్రివారమే కదా వాక్యమే చెప్తుంది మనం ఈ లోకాస్తులకు వెర్రివారం కానీ మనం దేవుని వాక్యాన్ని పాటిస్తున్నాం అందుకు అద్భుతాలు చేయగలుగుతున్నాం అందుకు శ్రమల మీద విజయం బోధగలుగుతున్నాం కాబట్టి ఈ సెన్ ఈ యొక్క శతాధిపతి ఏమంటుందంటే ప్రవ్వ నాకు నీ శరణ వద్దు నీ మాట కావాలంటున్నాడు కొంచెంసార్లు కష్టం అనిపిస్తుంది పలానే బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది మా ఇంట్లో కానీ ఈ వాక్యం అర్థమైనది ఏమంటుంది సార్ బ్రదర్ నువ్వు లేదు బ్రదర్ నువ్వు జస్ట్ స్కైప్లో కానీ వాట్సాప్లో కానీ వాక్యం చెప్పే జస్ట్ నువ్వు వాక్యంపై పెంచుకుంటే చాలు బ్రదర్ అన్నీ బ్రదర్ సిస్టర్స్ ఉన్నరా మన గ్రూప్లో ఐదురా అంతవరకు లేదు ఈ బ్రదర్ రావాలా ఈ బ్రదర్ మా ఇంటికి వస్తేనే ఈ సిస్టర్ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తేనే కార్యం జరుగుతాయి నువ్వు ఇంకా శర్రానే కోరుకుంటున్నావు దేవుని వాక్కుని కోరుకుంటలేవు అన్నట్టు అది ఆత్మీయమైంది కదా కాబట్టి ఈరోజు మనం తీర్మానించుకోవాలా నువ్వు ఆయన శర్రాన్ని కోరుతున్నావా ఆయన వాక్ని కోరుతున్నావా శతా శతాధిపతి అర్థం చేసిందా అట్లా చేయలేదు ఆయన అడగచ్చు కదా నా నా దాసు వచ్చి స్వస్థపరచమని అడగచ్చు కదా అడగలేదు అట్లా అందరూ ఆయన ఇంటి రామ్మంటే పోతున్నాడు ప్రభు పోయి ప్రార్థన చేస్తున్నాడు స్వస్థతలు అవుతుంది అద్భుతాలు అయితున్నాయి మనం కూడా పోతూ ఉంటాం ఏసుకో ప్రతినిధిలాగా ఎవరు పిలుస్తా పోతాం వంద కిలోమీటర్లు పోతాం యాభై కిలోమీటర్లు పోతాం రెండు వందలు కిలోమీటర్లు కూడా పోతూ ఉంటాం పోతం ప్రార్థన చేసేస్తూ ఉంటాం కానీ ఈ శతాధిపతి సేవా జీవితంలో ఇంకొక మెట్టుకు ఎదిగిండు నీవు నేను ఎదగలేదు ఇంతవరకు ఏందా లెవెల్ నువ్వు వచ్చి ప్రార్థన చేయడం అవసరం లేదు నువ్వు ఉత్త మాట సెలవిస్తే చాలు అంతగా అర్థమైపోయింది నాకు ఈయన మాటలు మాట చెప్తే చాలు అంటే ఆయన మాట కొన్ని వందల కిలోమీటర్ల దూరం పోయి కూడా పనిచేసేస్తుంది అన్నట్టు ఈ సీక్రెట్ నీకు ఈరోజు నేను చూపిస్తున్నా మీ అందరికీ అది మీకు ఇప్పుడు చూపిస్తా వాక్యంలో నువ్వు ఇక్కడుండి కందుకూరులో వరణ శ్రమలో ఉంటే ప్రార్థన చేస్తే కందుకూరులో వాళ్ళ దగ్గర పోతే నువ్వు ఇక్కడ చేసిన వాక్ ఇక్కడ నువ్వు ప్రకటిస్తే వాకు అక్కడ పోయి వాళ్ళని స్వస్థపరిచొస్తుంది అది అది ఎక్కడెక్కడో దారికి పోతుంది నువ్వు ఇక్కడ మాట సెలవిస్తే ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి స్వస్థత వస్తుంది కడుపుతో బాధపడుతున్న బాబుకి ఆ క్షణమే అడుపున ఆగిపోతుంది డాక్టర్ కూడా అర్థం కాదు ఇదేందని అది ఎంత దూరమైనా ప్రవహించ ప్రవేశించ ప్రయాణం చేయాల్సిందే క్షణం క్షణం అంటే వాక్ ఎంత స్పీడ్గా పరిగేద్ది అంటే లైట్ కంటే ఫాస్ట్ వెళ్ళిపోతుంది ఈ లోకంలో ఈ సృష్టిలో లైట్ అంతా ఫాస్ట్ ఏదిపోదు కానీ వాక్ లైట్ కంటే ఫాస్ట్ పోతుంది ఎందుకో తెలుసా వాక్ వచ్చినాకనే లైట్ వచ్చింది వెలుగు వచ్చింది వెలుగు చాలా స్పీడ్గా ఇప్పుడు సూర్యుడి నుంచి భూమి వరకు ఎంత ఎంత టైం తీసుకుంటుందంటే టైం క్యాల్కులేట్ చేసారు సైంటిస్టులు మీకు ఎప్పుడన్నా ఓపిక ఉంటే వెతకండి ఇంటర్నెట్లో ఎంత టైం తీసుకుంటుంది సూర్యుడు సూర్యుని రష్మి భూమిని తగలాలంటే ఎంత టైం తీసుకుంటుందో వెతుకుతుంది మీకు తెలుస్తుంది టైం కానీ దానికంటే ఫాస్ట్ పోతుంది వాక్ ఎంత ఫాస్ట్గా పోతుందంటే ఇట్లా ఊహించక ముందే నేను నోటి నుంచి రాగానే అక్కడ వెళ్ళిపోయేది వెళ్ళిపోయి కార్యం జరుగుతూ ఉంటుంది నేను రుజుపరుస్తూ ఇప్పుడు చూడండి వాక్యం ఎంత స్పీడ్గా పోతుంది ఆ వాక్యం కానీ ఆ లెవెల్కి కి పోయి శ్వేతాధిపతి మనకి ఒక మాదిరి ఇస్రాయలలో కూడా ఇటువంటి విశ్వాసం లేదని ఆయన గురించి సాక్ష్యమిస్తున్నాడు అంటే అనిలలో ఎటువంటి విశ్వాసం ఉంటుంది ఇప్పుడు మనలో కూడా చాలామంది చెప్తుంటారు బ్రదర్ ఆ సిస్టరు ఆ బ్రదర్ చూడండి వాళ్ళు కొత్తగా రక్షణ బ్రదర్ వాళ్ళకి ఎక్కడని ఆశ చూడు బ్రదర్ ను పుట్టుకతో నీ క్రైస్తవ ఉంది నీకు లేదు ఆశ నువ్వు వయసు మళ్ళినాక ముప్పై ఏళ్ళు దాటినాక నీకు ఆశ నలభై ఏళ్ళు దాటినాక నీకు ఆశ కానీ వాళ్ళు ఫస్ట్ టైమే రక్షణ పొందిన రోజు ఎంత ఆశ చూపిస్తారో అన్నిలే రక్షణ పొందిన వాళ్ళే ఎంతమందిని తిరిగి దేవుని సేవలు తీసుకొస్తూ ఉంటారు చర్చెస్లలో నిండినే అంటే క్రైస్తవుల ద్వారా కానే కాదు నేనైతే సవాల్ చేస్తున్న మాట అన్యుల ద్వారానే అన్యులు రక్షణ పొంది వాళ్ళ పక్కింటోని ఇదిరింటోన్ని అందరినీ పట్టుకొని వస్తారు చుట్టాలను బంధువుల బొట్టులు పెట్టుకొని వస్తారు అక్కడ రక్షణ నడిపిస్తున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకున్న అటువంటి ఆసక్తి అన్నట్టు ఈ అన్యుడైన శతాధిపతికి అటువంటి లెవెల్ విశ్వాసంలోకి తీసుకోబోయాడు మనకు బుద్ధి చెప్పడానికి కొరకు ఆయన ఏమిటండు నువ్వు మాట సెలవిస్తే చాలు అన్నాడు ఎంత ఆశ్చర్యకరమైన పదం కదా అది మాట సెలవిస్తే చాలు ఆ మాట నాకంటే ముందే వెళ్ళిపోయి నా దాసుని స్వస్థపరుస్తుంది అని నమ్మిండి ఆయన ఇటువంటి విశ్వాసం నేను ఎక్కడ చూడలేదని ప్రభు సాక్షినిస్తున్నాడు ఆయన గురించి అందుకు ప్రభు ఏమంటుంది తెలుసా నీ మార్గం ను అంటాడు చూడండి ఒకసారి పదమూడవ వచ్చిన అంతట ఏసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పాను మీరు ఇట్లా చేయాలా మీ సేవలో ఇట్లా మాట్లాడడం నేర్చుకోవాలా సేవలో మీకు ఒక విషయం నేను చెప్పాలి ఏంటంటే సైతాను ఓ రీతిగా మిమ్మల్ని మోసగిస్తున్నాడు నన్ను కూడా మోసగించిండు కానీ ఇప్పుడు బయటకు వచ్చేసినాం ఏదో తెలుసా ఎంత ప్రార్థన చేసుకో ఎన్ని గంటలన్నా ప్రార్థన చేసుకో వాడికి అర్థమైపోయింది నేనైతే వీని ఆపలేను ప్రేయర్లో వీడు ప్రార్థన చేస్తే నా రాజ్యం కూలుతుంది కానీ నా రాజ్యం కూలాలంటే వీడు ఒక్క కార్యం చేయాలా అది వీడిని నేను చేనీయకుండా ఉండాలంటే వీడిని ఎక్కువసేపు ప్రార్థనలో కూర్చోబెడతాయి ఇక మీదట డిస్టర్బ్ చేయను వీని ఎన్ని గంటలన్నా ప్రేయర్ చేసుకో అని వాడు నిన్ను గంటలు గంటలు ప్రేయర్లో కూర్చోబెట్టేస్తున్నాడు కానీ నేను నోట్లకి వెళ్ళి మాటను రాణిస్తలేడు వాడు నా అనుభవం నేను చెప్తున్నాను కాగా రాత్రులలో ఆ రోజులలో నేను చెప్తున్నాను ఇప్పుడు ముప్పై సంవత్సరాల అనుభవం చెప్తున్నాయి ఈ రోజుకి కూడా జరుగుతూ ఉంది అప్పుడప్పుడు రాత్రులల్లో అన్నీ వచ్చి పడతాయి దయ్యాలు అవి ఫస్ట్ ఏం చేస్తున్నాయి నా నోరే మూసేస్తున్నాయి ఇట్లా గట్టిగా పట్టుకుంటాయి నోటి పెదవులను దవడను దవడను ఒత్తి పెడతా దయ్యాలు మరికొన్ని వచ్చి చేతులు పట్టుకుంటాయి నోట్ల నుంచి వాక్కు రానియకుండా అవి ట్రై చేస్తుంటాయి అన్నట్టు ఎందుకంటే ఒక్కసారి నేను ఆ నోట్ల నుంచి వాక్ రిలీజ్ చేస్తే అవన్నీ పారిపోతాయి అన్నట్టు ఏసుక్రిస్తాన బంధిస్తున్నా అన్నంటే బంధైపోతాయి ఫ్రీజ్ అయిపోతాయి ఐస్ లాగా నోట్ల నుంచి రానియకుండా అందుకే ఫస్ట్ ఒక దయ్యం వచ్చి ముక్కు నోరు మూసేస్తా ఉంట మూసేస్తుంది తక్కిన వచ్చి చేతులు పట్టుకుంటా ఉంటాయి అంటే చేతులలో కూడా ఏదో పెట్టిండుగా దేవుడు శక్తి నేను పోయిన వరం చూపించిన రెండు మూడు రోజుల క్రితము నీ నాలుకకి శక్తి ఇచ్చిండు దేవుడు సామెతల గ్రంథంలో చూపించిన మీకు నేను నాలుకకి శక్తి పెట్టిండు జీవము మరణములు దాన్ని వశంలో పెట్టిండు దాని కంట్రోల్కి ఇచ్చేసిండు నువ్వు వాడుకో అనేసి కాబట్టి నీ నాలుకని నువ్వు అదుపులోకి తీసుకుంటే ఏమవుతుందంటే నీ ప్రాణం కానీ నీ మరణం కానీ నీ చేతిలో ఉంటుంది అక్కడ సీక్రెట్ ప్రార్థన చేసుకో ను డిసైడ్ చేసుకోవాలా నీ ప్రాణం గురించి నీ మరణం గురించి నువ్వే డిసైడ్ చేసుకోవాలా ఆయన అన్నాడు నా ప్రాణం ఇచ్చటకు తీసుకుంటు నాకు అధికారం ఉందని నువ్వు అంటావు అట్లా అట్లా నేను వేసి అంటే నువ్వు వేసుకో ప్రతినిధి కదా కాబట్టి ఈ శతాధిపతి ఏమంటాడంటే వెళ్ళుము గోదైవే ఇంగ్లీష్లో మటుకు బాగుంది గోదైవే అని కానీ ఏసుప్రద తెలుగులో ఏమంటుందంటే అంతటేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పాను ఆ గడియ ఇక్కడ చూడండి పదమూడవరణ సీక్రెట్ ఆ గడియలోనే తన దాసుడు స్వత నుండి వీళ్ళు ఎక్కడున్నాడు చెప్పండి శతాధిపతి ఏసు బ్రదర్ దాసుడు ఎటాతిపతి ఇంట్లో ఉన్నాడు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో ఎవరు తెలుసు అది లేదు ఆ అంశం ఆ విషయం ఇక్కడ లేదు ఆ గడియలోనే అతని దాసుడు ససద పొందానంటే మీరు ఊహించుకోండి ఎంత స్పీడ్గా ఆ వాక్కుపోయి అతన్ని టచ్ చేసింది దాసుని అయితే నాకొక విషయం ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ధ్యానిస్తున్నాం కానీ అది నాకు కూడా ఎందుకు తగలలే అంటే టైమింగ్ అంతే ఎందుకు తగలలేదంటే టైమింగ్ అంతే ఇప్పుడు టైమింగ్ అది ఏంటంటే ఈ శతాధిపతి ఎంత తెలివిగలవాడు ఇక్కడ చూస్తున్నా నేను ఆయనకి అర్థమైపోయింది అరే శర్రం కాదు ఇది ఆత్మ ఇంపార్టెంట్ అనేది ఇంకా రక్షణ అనుభవంలోకే రాలేదు వేసు ప్రభు శర్రం కాదు మాకు కావాల్సింది ఆయన వాక్కు కావాల్సింది అర్థమైపోయింది ఎందుకంటే ఆయనే కదా వాక్ అది సీక్రెట్ అర్థమైపోయింది ఈయనకి అరే ఈయననే వాకు ఈయన బాడీ నాకు ఎందుకు ఈయన వాక్ ఉంటే చాలు ఆ వాకుతోనే నేను ఏమైనా చేసుకుంటా అనేసి అర్థం చేసుకున్నా శిష్యులందరూ అర్థం చేసుకుంటా అదే ఆ వాక్కు నాలో ఉంది నేను ఏమైనా చేసుకుంటా అని తీర్మానించుకున్నాను అయితే ఈ శతాధిపతి తర్వాత తన ఇంటి వారిని అడుగుతాడు అది ఎక్కడుందో నేను చూడలేదు కానీ టైం లేదు మీరు చూసుకోండి కావాలంటే శతాధిపతి ఏం చేస్తున్నాడంటే ఇంటికి పోయి అడుగుతున్నాడు అయ్యా దాసుడు స్వస్థత పొందిండు అయ్యా అని సాక్షమిస్తున్నారు తపానోళ్ళు అయితే ఏ టైంకి దా స్వస్థత ఏ టైంకి స్వస్థత పొందిండే మీరు వెళ్ళిపోయినా కొంచెం టైంకి ఆ టైం చెప్తే శతాధిపతి చెక్ చేసుకున్నాడు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఆ టైంకే నేను ఏ స్పట్లాడుతున్నా చూడండి శతాధిపతిలో ఆ స్మార్ట్నెస్ ఉంది టైమింగ్ స్మార్ట్నెస్ నీలో నాలో కూడా టైమింగ్ స్మార్ట్నెస్ ఉండాలా ఏ టైంలో ఏం చేయాలనేది నీకు తెలియకపోతే కష్టం మనం ఇప్పుడు ఎందుకు లంచ్ టైంలో చేస్తున్నాం ప్రేర్ ఇప్పుడు చేసుకోవచ్చు కదా ఉత్తప్పుడు వర్క్ ప్లేస్లో నువ్వు చేయడానికి వీల్లేదు ఎందుకంటే అది విధానం అది న్యాయం నువ్వు వర్క్ చేసేటప్పుడు వర్క్ చేయాలంతే ఆఫీస్ వర్క్ చేయాలా నువ్వు ప్రేయర్ బైబుల్ ఎట్లా చేస్తావు అది తప్పది ఆ టైంలో వాడు పట్టుకుంటాడు నిన్ను నీవు ప్రేయర్ చేసుకునే టైంలో ప్రేయర్ చేసుకోవు బైబుల్ చదువుకునే టైంలో బైబుల్ చదువుకోవు ఆఫీస్కి వచ్చి చదివితే అది తప్పు కదా మళ్ళీ నువ్వేంట చూడు వాళ్ళు దేవుడికి వ్యతిరేకం మన మనకి మనకి వ్యతిరేకమని నువ్వు వాళ్ళ మీద నేరాలు మోపుతున్నావు అవన్నీ రాంగ్ కాన్సెప్ట్స్ ప్రతిదానికి నువ్వు పర్ఫెక్ట్ టైం రిఫైడ్ చేసుకోవాలి నేను ఇట్లా ఇట్లా ప్లాన్ చేస్తా టైం నేను ఈరోజు కూడా పదహారు పదిహేడు గంటలు పనిచేసిన అంటే నాతో పాటు తిరిగిన వాళ్ళకి తెలుసు నేను ఎంతవరకు నిజం చెప్తున్నాను అనేది ఐదు ఐదు నరకేళ్ళేస్తాను ఈరోజుకి కూడా ఇప్పుడు కాదు ఎప్పుడో సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మీదనే చెప్తున్నా షార్ప్ ఫైవ్ కొన్నిసార్లు అయితే టూ థర్టీ త్రీ థర్టీ కూడా లేచి పనిచేస్తుంది నేను ఇప్పుడు లేదు లేదు ఇప్పుడైతే ఖచ్చితంగా ఫైవ్ ఓ క్లాకే ఫైవ్ ఫైవ్ థర్టీగా లేచేస్తుంది ఆటోమేటిక్గా బాడీ ప్రేయర్లు అవన్నీ చేసుకున్నాక ఆఫీస్ పని స్టార్ట్ చేసుకుంటా నేను ఇవన్నీ రకరకాల పనులు చేస్తాను ఒకటే పనిచేయం మీరు అందరూ ఒకటే పనిచేస్తారు నాకు తెలుసు ఒకటే పనిచేస్తారు మీరు మీ ఆఫీస్ పోయి నేను నా ఆఫీస్లో పనిచేస్తా ఇంకా బయట రకరకాల ఆఫీసులకు పనిచేస్తూ ఉంటాను డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేస్తూ ఉంటా అందుకు డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి నాకు మనీ వస్తూ ఉంటుంది ఒకటే సోర్స్ మీద ఆధారపడితే నువ్వు అభివృద్ధిలోకి రాలేవు కిరాయిలు కట్టుకుంటేనే పోతుంది నీ లైఫ్ అంతా లేక ఇంటి హోమ్ లోన్ కట్టుకొనికే పోతుంది నీ లైఫ్ అంతా నువ్వు డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేయకపోతే రకరకాల సోర్సెస్ నుంచి నీకు డబ్బులు రావు రకరకాల సోర్సెస్ నుంచి డబ్బులు రాకపోతే నీ జీవితము అభివృద్ధిలకు రాదు నేను ప్రార్థన చేసిన బ్రదర్ నన్ను ఆశ్రయించండు బ్రదర్ అవును నేను ఆశ్రయిస్తే అట్లనే ఉంటుంది కాబట్టి నేను మీతో పంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ శతాధిపతి యొక్క బర్డ్ ఎంత పవర్ఫుల్ అనేది నేను మీతో మాట్లాడుతున్నాను ఎంత పవర్ఫుల్ అనేది ఆయన గ్రహించగలిగింది అన్నట్టు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమర్థవంతమైన వాక్ అన్న అంశం గురించి మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ మనం చూస్తుంది మత్త వార్త కదా కరెక్ట్ మత్త వార్త అయితే ఇక్కడ ఎంతోమంది ఉన్నారు దేవుని సేవకులు కూడా ఎంతోమంది ఉన్నారు బట్ అందరి వల్ల ఆ రీతికి జరుగుతలేదు కదా ఎందుకు జరుగుతలేదంటే మీరు అన్న చిన్న వాళ్ళు ఉచ్చరిస్తారు పదాలు వాకు ఉచ్చరిస్తున్నారు కదా వాళ్ళు కూడా కానీ ఇది ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్తుంది అన్న ఆ సత్యం గ్రహించలేకపోవడం వల్లనే జరుగుతుంది దాని తర్వాత ముఖ్యమైన అంశం ఏంది ఎందుకు సమర్థవంతమైన వాక్ పని చేస్తే లేదంటే అది దాన్ని అవగాహన చేసుకునే విధానంలో ఉంది దాని తర్వాత వ్యక్తపరిచే విధానంలో ఉంది నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోకపోయినా ఉచ్చరించినా పని చేయదు వినేవాడు దాన్ని అర్థం చేసుకోకపోయినా పని చేయదు అది పాయింట్ కరెక్ట్గా చెప్పడం నువ్వు నేర్చుకోవాలా కరెక్ట్గా అర్థం చేసుకోవడం వాళ్ళు నేర్చుకోవాలా అందుకొరికే ట్రైనింగ్ అన్నట్టు మనం తరవీదు పొందడం అంటే దానికి సంబంధించింది దాన్ని ఎట్లా నువ్వు ఉచ్చరించగలవు వారి జీవితంలో ఆ లెవెల్కి ఎట్లా తీసుకొని పోగలవు ఆ వాక్ గురించి నేను చెప్తున్నాను అనుభవపూర్వకంగా ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఎప్పుడు పోయినాం మనం ఆస్ట్రేలియా పోయి చూడలేదు కదా ఆ బాబు చిన్నబాబుకి స్టమక్ పెయిన్ ఉందంటే మనం ఇక్కడి నుంచే ప్రార్థన చేస్తున్నాం బట్ ఆ క్షణమే ఆ నైట్కే ఆ పెయిన్ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందంటే నువ్వు ఆ వాక్ని ఉచ్చరించినప్పుడు దానికి తెలుసు ఎగ్జాక్ట్లీ ఎక్కడికి పోవాలా అదే లొకేట్ చేసుకుంటుంది అడ్రస్ని ఆ వ్యక్తి ఎవరో అదే లొకేట్ చేసుకుంటుంది పోయి వాడిని ముట్టి స్వస్థపరిచి స్వస్థపరిచి రావాల్సిందే ఇది సాక్ష్యం రూపకంగా నిధులకు వస్తుంది అన్నట్టు అది కాబట్టి అవి ఎక్కడ అది ఏ స్థలం అనేది నీకు తెలవన అవసరం లేదు కానీ నువ్వు ఉచ్చరించినప్పుడు ఆ వాకు అక్కడికి పోయి పని చేసుకొని వస్తుంది మనం గ్రహించాలా కాబట్టి అందుకే శతాధిపతి ఏమంటుందంటే నువ్వు మాట సెలవిస్తే చాలా అన్నాడు బట్ సెలవిచ్చిండు కానీ ఎగ్జాక్ట్లీ ఏ టైమింగ్కి స్వస్థత అయిన ఆయన క్రాస్ చెక్ చేసుకుంటుండు పోయి ఇంటికి పోయి ఏ టైంలో స్వచ్ఛత పొందిండు నా దాసుడు టైమింగ్ చెప్తే క్రాస్ చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్ ఆ టైంలో తను వేసుకోవాలతో మాట్లాడుతున్న కాబట్టి అది టైమింగ్ దానికి తెలుసు అన్నట్టు డిస్టెన్స్ దానికి తెలుసు వ్యక్తి దానికి తెలుసు అది అక్కడ పోయి దాని పని ముగించుకొని రావాల్సిందే కాబట్టి నేను ఇంకొక ఒకటి రోజు ఇంకొక అంశం చూపించేసి క్లోజ్ చేస్తాను వాక్యం టూ క్లాక్ కదా ఇంకొక ట్వంటీ మినిట్స్లో క్లోజ్ చేస్తాను వాక్యం మార్కుసు వార్త లూకాసు వార్తల నుంచి ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను అయితే ఇది ఈ ఫస్ట్ చాప్టర్కే ముగిస్తుంది ఇక్కడ జరగాల్సిన అద్భుతము దాని తర్వాత మార్పు వచ్చింది మీరు గ్రహించగలరు చూడండి ఇక్కడ అయితే లూకాసు వార్త మొదటి అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడగలం ఐదవ వచనంలో యూదయ దేశపు రాజైన హేరోది దినములలో అభియా తరగతిలో ఉన్న జకరియా అని ఒక యాజకుడు ఉండేను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే అంటే లేవి గోత్రికులు కదా నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేసిన జాన్ బ్యాప్టిస్ట్ లీవైట్ అని అడుగుతుంది లేవి గోత్రికుడు అనే కాబట్టి అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ అంటే జకరియ కూడా అదే గోత్రానికి సంబంధించిన ఏ గోత్రికులు పెళ్లి చేసుకోవాలా వేరే గోత్రాలకు పోవడానికి వీల్లేదు ఆ రూల్ ప్రకారంగా అయితే వీళ్ళ గుణ ఏడో వచనాలు చూస్తే ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులయ్యి జగన్ అతను తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేట కథని వంతు ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేయచుండగా ఇక రెండు పదకొండవ వచ్చిన ప్రభు దూత ధూప వేదిక కూడి వైపున నిలిచి అతనికి కనబడగా జెకర్యా అతను చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు దూత అతనితో జకర్య భయపడకము నీ ప్రార్థన వినబడింది నీ భార్యను ఎలిజబెత్ నీకు కుమారుని కను ఇది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ వర్డ్ ఇది మనం లాంగ్ టర్మ్ ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి ధ్యానిస్తున్నాం ఈ అంశం వర్డ్ అంటే సమర్థవంతమైన ఆ వాక్కు ఎట్లా పనిచేస్తుంది అంటే ఇక్కడ దూత దాన్ని బయలుపరుస్తున్నాడు మనకి కానీ ఇక్కడికి ఎండ అయిపోతుంది దూత ద్వారా జరుగుతుంది దాని తర్వాత దూతలు ఇంకా వాడడానికి వీల్లేదు ఎందుకంటే ఎస్ప్లో పుట్టి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయినాక దూతలు ఎక్స్ప్రెస్ చేయడానికి వీల్లేదు పదాలు ఇప్పుడు ఓన్లీ నువ్వు నేనే చేయాలా ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది వర్డ్ అంటే అర్థం అది కాబట్టి ఇక్కడ దూత మాట్లాడుతుంది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కను అతనికి యోహాను పేరు పెట్టుదువు అయితే ఈయన అనుమానించాడు కాబట్టి తన మాట పడిపోయినట్టు మనం చూస్తాం ఇక్కడ కానీ భార్య తన భార్య కూడా కనిపించింది కదా పంతొమ్మిదవ వచ్చంలో దూత నేను దేవుని సమ్ముఖం నిలిచి నిలుచు దూత నేను దేవుని సమ్ముఖం అందు నిలిచి గాబ్రియలును నీతో మాట్లాడుటాకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడుతుంది నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగుదనం వరకు నీవు మాట్లాడక మౌనివయ్యందువు అంత పవర్ఫుల్ అన్నట్టు బర్డ్ ఏది ప్రకటిస్తే అది అన్నట్టు దాని తన భార్యతో కూడా మాట్లాడింది కదా ఆశ్చర్యం అది నేను మీకు ఒక రోల్ రివర్సల్స్ అనే ప్రిన్సిపల్ నేర్పించిన అందులో ఓల్డ్ టెస్ట్మెంట్లో జరిగిన దానికి రివర్స్ న్యూ టెస్ట్మెంట్ జరుగుతూ ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాము సారా విషయంగా గనించినప్పుడు సారా అనుమానించింది ఇక్కడ జగరి అనుభవించి ఆపోజిట్స్ అయితే రోల్స్ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి అబ్రహాం నమ్మిండు అతనికి అది నీతిగా ఎంచబడింది భార్య నవ్వింది అంటే అనుమానించింది ఈ ఏజ్లో నాకేం పిల్లలు పుడుతున్నారు ఇక్కడ రోల్ రివర్సల్స్ అయినా చూడండి జకర్యా తన భార్య నమ్మింది జకరియ నమ్మలేదు రోల్ రివర్సల్స్ ఓల్డ్ ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్కి వస్తే కంప్లీట్ రివర్సల్స్ ఉంటాయి అన్నట్టు ఆ రివర్సల్స్ ప్రిన్సిపల్ నీకు అర్థమవుతే నువ్వెక్కడున్నావో గ్రహించగలవు నువ్వు ఏ రివర్సల్స్లో ఉన్నావో గ్రహించగలవు నీ రోల్ కాబట్టి ఇక్కడ కంక్లూడింగ్ దశలో నేను మీకు వినిపిస్తాను ఇరవై ఆరవ వచ్చినం ఇక్కడ దీని తర్వాత నేను క్లోజ్ చేస్తా వాక్యం ఆరవ నెలలో గాబ్రియలోని దేవదూత గలలియాలోని నజరేతు ఊరిలో దావిదు వంశస్థులైన జోసెఫ్ను ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడాను ఆ కన్యక పేరు మేరీ మరియా అను అయితే ఈ ట్వంటీ సిక్స్త్ వర్డ్స్ ఏమి స్టార్ట్ అంటే ఆరవ నెల సిక్స్త్ మంత్ కదా సిక్స్త్ మంత్ అని స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేశారు చెప్పండి ఆరు అంటే 6 అంటే మానవుని ఆరంభం కదా దేవుడి సృష్టిని సృష్టిస్తున్నప్పుడు మానవుని నిర్మించిన నందు వాక్యం మానవుని సృష్టించినట్లేదు వాక్యం కాబట్టి మానవుని నిర్మించిన దినము ఆరవ దినం దాని తర్వాత నేను మనం చూస్తాం కాబట్టి ఆరవ నెల అంటే మానవుని దినము మానవుని నెల అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ వచ్చినం కాబట్టి గాబ్రియల్ దూత అక్కడ వచ్చి మాట్లాడుతుండేమని చూడండి ఇరవై ఇరవై ఎనిమిది వర్షంలో ఇది ప్రిన్సిపల్ మీరు అర్థం చేసుకోండి ఇరవై ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాల ఇది వ్యక్తపరచడం చూడండి ఫస్టే వ్యక్తపరిచేసింది దయాప్రాప్తురాల అంటే నీకు దయ వచ్చేసింది దేవుని దయా నీ మీద ఉంది అది దానికి ప్రాప్తురాలవు నీకు శుభం రెండు పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఇంకా ఆమె ఎట్లా ప్రవర్తించాలనో ఊహించుకోండి మరియా దయా ప్రాప్తురాలా నీకు శుభం ఇంకా నీకు ఏ డౌట్ రావద్దు నీకు ఏ అనుమానం రాదు నీకే భయం రావద్దు ప్రభు నీకు తోడైనాడు మూడు పాయింట్స్ చెప్తున్నాడు దయా ప్రాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడైన్నాడు ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా దూత మరియా భయపడకము దేవునిల వలన నీవు కృప పొందితీవి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని అది ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు ఈ విషయమే నేను ఇక్కడ ముగించేస్తా వాక్యము ఇక్కడ మనం ఏం చూస్తామంటే దూత మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఒక వాక్కుని ఉచ్చరిస్తున్నట్లు మనం చూస్తున్నాం ఇక్కడ ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకు ఏసు అను పేరు పెట్టదువు ఇది ఎట్లా సాధ్యము నేను ఇంకా వివాహమే కాలేదే నాకు ఆయన ఆమె ప్రశ్నిస్తుంది అప్పుడు ముప్పై ఐదో ఆయన మాట్లాడుతుంది ఇది ఎట్లా సాధ్యం ప్రకృతిలో సాధ్యం కాదు ఇది అసాధ్యం సృష్టిలో సైన్స్ ప్రకారంగా అసాధ్యం ఇది ఇది ఇప్పుడు మనలో వింటున్న వాళ్ళలో ఇది ఖచ్చితంగా ఈ వాక్యం వింటే నువ్వు నీ హృదయంలో ఉన్న కోరిక నెరవేరుతుంది నీకు గర్భం రావాలన్నా నువ్వు తల్లివి కావాలన్నా ఈ వాక్యాన్ని నువ్వు వాడుకుంటే ఖచ్చితంగా నువ్వు పొందుతావు అంతే నేను ఇది స్వీకరిస్తున్నా నీ హృదయంలో నువ్వు స్వీకరించుకున్నావు అనుకో జరగాల్సిందే ట్వంటీ ట్వంటీ టూలో బిడ్డ బుట్టాల్సిందే బాబు కానీ పాప కానీ మనకి అటువంటి ఏమీ వ్యత్యాసాలు లేవు 2022 లో టూలో నీకు బాబు పాప పుట్టాల అంటే ఇది నువ్వు పాటించాల్సిందే ఈ వాక్యం లేకపోతే నువ్వు ఎవరిని ప్రార్థన చేయ బ్రదర్ ఉపాసముడి బ్రదర్ ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ఎంతకాలం చేసినా నీకు కాదు కార్యం ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి దేవుడు విశేషమైన అద్భుతాలు మన సేవా జీవితంలో చేయబోతున్నాడు అని చెప్పేడు కాబట్టి నేను నమ్ముతున్నాను స్వీకరించిన దాన్ని పాటించకపోతే ఎట్లా నమ్మిన స్వీకరించిన పాటించకపోతే ఎట్లా కాబట్టి ఇది ఎట్లా సాధ్యం దూత పరిశుద్ధాత్మని నీ మీదకి వచ్చాను సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్మును కనును దేవుని ఆత్మనే శక్తి కదా గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును కాబట్టి దేవుడు తన వాక్కునే ఆమె గర్భంలోనికి ఇదే నేను మీకు చెప్పాల్సిన సీక్రెట్ కన్యా మరియా సిద్ధపడింది స్వీకరించింది కాబట్టి అందుకే మనం చూస్తున్నాం ఆ వాక్కు శరీరాధారయ్యాయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించనని యోహాను భక్తుడు మొదటి అధ్యయనం చెప్తుంటు యోహాన్ సు ఆ వాక్యే వాక్కు శర్రంగా మారుతుంది అది పాయింట్ నేను మీకు చెప్పాడుది దూత అదే జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వాక్కు నేను చెప్పిన వాక్కు నీ గర్భంలోకి పోయి భిశువుగా ఆ విషయం నీకు అర్థమైతే చాలు ఈరోజు నువ్వు ప్రకృతి సహజంగా ఎందెందో ఆలోచిపోతున్నావు ఆలోచిస్తున్నావు ఈ పనికిరాని కృషించిపోతుంది నీ శరీరం నువ్వు ఉచ్చరించగలవా ఈ రీతిగా నీ భార్యతో మాట్లాడగలవా నీ భర్తతో మాట్లాడగలవా అయితేనే జరుగుతుంది లేకపోతే కాదు ఎన్ని గంటలన్నా మీరు ప్రేర్ చేసుకోండి ఫార్టీ డేస్ ఫాస్టింగ్ చేయండి నీకు రిజల్ట్ రాదు తెలుసా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఎఫర్ట్స్ పెడితే వస్తుంది ప్రయాస ప్రయత్నం చేస్తేనే రిజల్ట్ క్రిస్టియన్ లైఫ్ ఎందుకు అట్లా నిష్ఫలం అయిపోయిందంటే చేస్తారు ఫాస్టింగ్ ఉంటారు గంటలు గంటలు ప్రేయర్ చేస్తారు బట్ యాక్షన్ యాక్షన్ లేదు కాబట్టి ప్రేయర్ లేదు ఇప్పుడు కన్య మరియ ఎట్లా గర్భం ధరించిందంటే వర్డ్ బికేమ్ ఫ్లెష్ అని ఇందాక చూపిస్తున్నాడు మీకు వాక్యం ఆ వర్డ్ తన గర్భంలో పోయినాక ఫ్లెష్గా మారింది కాబట్టి ఎంత ఎఫెక్టివ్ వర్డ్ అనేది మనం ఇంతవరకు డిస్కస్ చేస్తున్నాం ఫ్లెష్ అంటే సరే శారీరకమైంది అంటాం కదా శరీర శరీరం అంటాం ఫ్లెష్ అంటే మెటీరియల్ అంటే వస్తురూపకం ఆ యొక్క వాక్కు వస్తురూపకంగా మారుతుంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు మరి గర్భంలో ఒక శిశువుగా మారింది అదే వాక్ అదే వాక్కు వెలుగు కలుగును కాకంటే వెలుగైంది అదే వాక్ భూమి కూర మొక్కలను మొలిపించిన కాకంటే చెట్లన్నీ బయటకు అదే వాకు పశువులు పుట్టును కాకంటే అవి బయటకు ఆకాశపక్షులు ఎగురును కాకంటే అవన్నీ సముద్రంలో రకరకాల జీవరాశులు కలుగును కాకంటే అవి బయటకు వచ్చినాయి వర్డ్ అది ఇప్పుడు దూత ఇక్కడికి ఎండ్ అయిపోతుంది గ్యాబ్రియల్ దూత దాని తర్వాత నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవకాశం ఉంటే మరోసారి నాకు టైం ఆపర్చునిటీ ఇస్తే నేను మీకు ఇది చూపిస్తా నెక్స్ట్ టైం దూత చెప్తాడు ఇక మీద నేను వాడను వాక్ మీరే వాడాలని చెప్తాడు ఎందుకంటే నా రోల్ అయిపోయింది ఏస్ప్రోవ్ పుట్టేంత వరకే నా రోల్ అందుకే ఓల్డ్ టెస్ట్మెంట్లంతా ఏంజిల్స్ వచ్చి మాట్లాడినారు న్యూ టెస్ట్మెంట్ తర్వాత అంటే ఏస్ప్రో పుట్టి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఏంజిల్స్ రోల్స్ లేవు నువ్వే ఏంజిల్ అందుకే సంఘ దూతకు రాయబడినది అని చెప్తుంది వాక్యం ప్రతీ లెటర్ వెపిసెల్స్ అన్నీ అవి సువర్పు మన పత్రికలన్నీ సంగ దూతకు రాయబడింది అంటే సేవకునికి సేవకురాలకి రాయబడింది కాబట్టి నువ్వే దాన్ని సమర్థవంతమైన వాకుగా మార్చుకోవాలా నువ్వు ఉచ్చరించని ఎందుకంటే ఫస్ట్ టైం అనేటోళ్ళకి ఇది అనుమా అంత అనుమానంలాగుంటుంది తీసేసుకోండి అనుమానం ఎందుకంటే ఆధారాలు చూపించినా కాబట్టి అనుమానం ఎప్పుడు వస్తుంది ఆధారం లేకుంటూ వస్తుంది వాక్యం బైబిల్లోకి వెళ్ళి చూపించినా కాబట్టి ఇంకా అనుమానం రావడానికి వీల్లేదన్నట్టు మనుషులకు వస్తే అనుమానాలు మనం వాళ్ళని కించపరచము మనకు కూడా ఒకప్పుడు అనుమానాలు కానీ క్రాస్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అనుమానం లేదన్నట్టు మనకు తెలిసి కూడా చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మినవాడు ధనుడని అయిన అంతం మన దగ్గరకు ఇష్టపడికి మనకి స్టిల్ అనుమానాలు వస్తూ ఉంటాయి అందుకే ఆ సమర్థవంతమైన వాకు నీ జీవితంలో కార్యాలు జరిగించాలా నీకు రావాల్సిన మెటీరియల్ బెనిఫిట్స్ నీకు రావాలంటే నువ్వు ఉద్ధరించడం నేర్చుకోవాలా అందుకే ఒక్కటే చూడండి మార్కు సువార్త పదకొండవ అధ్యాయంలో ఒకటి ఇది ఒకటే చూపించి క్లోజ్ చేస్తా మార్కు సువార్త పదకొండవ అధ్యాయము నేను కూడా చూస్తున్నా రెఫరెన్స్ ఇరవై వచనం పదకొండవ అధ్యాయము ఇరవై వచనం ఎవడనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని చెప్పిన చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మున నమ్మిన ఎడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నిశ్చయముగా చెప్పండి ఇక్కడ చెప్తున్నాడు కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు చెప్పినప్పుడు అది ఎత్తుంటాడు సందేహింపక అంటున్నాడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనందరిది సందేహమే సరే ఇది లిటల్గా కూడా తీసుకోము అంటే నిజంగా కొండని తీసుకొని పోయి సముద్రంలో పడేస్తే ఎవరికి లాభం లేదు కదా కొండకి లాభం లేదు సముద్రానికి లాభం లేదు వేస్ట్ టైం దానికి సంబంధించింది కాదు ఇది ఇక్కడ ఏమంటుండంటే అసాధ్యమైనది ఏదైనా కానీ నువ్వు ఉచ్చరించే వాక్ వలన సాధ్యమవుతుంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేశాడు కానీ సందేహింపద్దు అంతే సరే ఎట్లా బ్రదర్ మళ్ళీ సందేహింపద్దంటే ప్రాక్టీస్ పాటించాల పాటిస్తేనే కానీ జరగదు ఇది అందుకే లాస్ట్ ఇంకా దాని కింద ఒకటి చూడండి ట్వంటీ ఫోర్లో ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచిన వాటిని ఎన్ను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను సో అందుకే నేను అంత దీర్ఘంగా ప్రార్థన చేయను ఒకప్పుడు చేసిన అవర్స్ అవర్స్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఆల్ నైట్స్ కూడా చేసేవాడిని అంత దీర్ఘంగా ప్రార్థన చేసినాను ఆ రోజులలో ట్వంటీ ఇయర్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కానీ ఇప్పుడు అంత దీర్ఘంగా ప్రార్థన చేస్తలేదు ఎందుకంటే ఇప్పుడు ఉచ్చరించే టైం ఎక్స్ప్రెస్ చేసే టైం ఇది నువ్వు ప్రార్థించినా అన్నీ పొందినామన్నాడు కాబట్టి ప్రార్థించడం థ్యాంక్స్ చెప్తున్నాం ఇప్పుడు ఉచ్చరించడం దాన్ని పాటించాలా నీ నోట్ల నుంచి వచ్చే వాక్ వలన క్రియలు జరుగుతాయి వస్తువులు రావాల్సిందే ఆయన మాట సెలవించినప్పుడు వస్తువులు బయటకు మాట సెలవిస్తే వస్తువులు రావాల్సిందే ఏ వస్తువైనా కానీ ఈ లోకంలో ఆయనకి అంగీకారంగా ఉంటాయి కదా వస్తువులు కాబట్టి మోసం ఉండడానికి వెళ్ళేది ఇందులో ఉచ్చరించడం మట్టుకొని నేర్చుకోవడం సో నేను వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రార్థన చేద్దాం ఏ రీతిగా ఉచ్చరించడం దాని తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అవకాశం ఉంటే చూపిస్తాను దూత డైరెక్ట్గా చెప్తుంటూ ఇక మీదట నేను చెప్పాను నా రోల్స్ అయిపోయినాయి ఇక మీదట మీరే ఎక్స్ప్రెస్ చేయాలి మీరే ఉచ్చరించాలి ఆ మీరు ఉచ్చరించినప్పుడు అది కార్యం జరిగితేనే దాన్ని సమర్థవంతమైన వాకు అంటాం లేకుంటే కాదు అది అది ఎవ్రీ ఇయర్ కొన్ని సమాచారం నుంచి నువ్వు ఉచ్చరిస్తున్నావు కానీ ఏం కార్యాలు జరుగుతాడు ఎప్పుడు జరుగుతాయి ఉచ్చరించడం నేర్చుకోండి ప్రార్థిస్తాం పరిశుద్ధుల వాళ్ళు మీకు వందనాలనైనా సమర్థవంతమైన వాక్కు ఏ రీతిగా దాన్ని కార్యం మీ సన్నిధికి వస్తుందో అది మీరు మరొకసారి జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు వింటున్న బ్రదర్స్ సిస్టర్స్ని ఆచరించండి దీన్ని ఎట్లా పాటించాలో మీరు ఆ ప్రిన్సిపల్స్ నేర్పించండి చెట్ సిస్టమ్లో కేవలం చెప్పడం వినడమే జరుగుతుంది కానీ చేయడం జరుగుతులేదు ప్రభా అందుకు అది క్రియలు డెడ్ క్రియల్ లాగా కనిపిస్తున్నాయి మా మీ దృష్టికి కూడా కానీ అవి నిర్జీవ క్రియలు కావడానికి వీళ్ళదు జీవం గల క్రియలు కావాల్సిందే కాబట్టి అటువంటి సమర్థవంతమైన వాక్కు ఏ రీతిగా మేము ఉచ్చరించి పాటించాలో అనుమానించకుండా సందేహించకుండా అది ఉచ్చరించే ఆ యొక్క బుజనాలు మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు పాటి మీరు పాటించండి మీ కాలంలో మీ మీ శిష్యులు పాటించిన ఇప్పుడు మీ బిడ్డలు పాటించాలని తీర్మానించుకుంటుండగా మీరే ఆ తీమా తీర్మానాన్ని ఆమోదించండి ప్రతి బ్రదర్ సిస్టర్స్ని ఆశ్రయించండి వారి జీవితంలో ఆగిపోయిన మేలన్నింటినీ రప్పించమని ప్రార్థిస్తాం ప్రతి ఒక్కరి జీవితంలో ఆగి ఆశీర్దాలు తిరిగి వచ్చను ఆగిపోయిన ఆశ్రయాలన్నీ తిరిగి రిలీజ్ అవ్వను కాక ఏ స్వీకరిస్తున్నామమ్నా మహిమార్థం నిలబెట్టుకోమని ప్రతి ఒక్కరిని మీ వరకు సాక్షులు పెట్టుకోమని మహోన్నతుడ కృపా కనికరం గల దేవ ఈసయానికి వర్ణాలు స్థుతులు స్తోత్రములు ప్రవ సర్వోన్నతుడ సర్వాధికారి జీవము గల దేవ జీవాధిపత్యే కృపా సత్య సంపూర్ణని నా నేడు ఏకరిత ఉన్న నా ప్రియ పరులకు తండ్రి అనే పాదాలకు వేలాది వందనాలు ప్రభావ ఆయన సమస్త మహిమ ఘనత ప్రభావం యుగ యుగంలో మీకే కలుగునగా ఇది నా తండ్రి మా జాన్ కళ సమయంలో ప్రభా మీ స్వరం వింటకు ప్రభావ మీరు ఇచ్చిన గొప్ప ధనతను మీకు వేలాది వందనాలు ప్రభావ అవును తండ్రి నా ప్రభా నీ నోటి మాట ప్రభా ఎంతో శక్తివంతమైనది అనే విషయాన్ని మాకు పదే పదే గుర్తు చేస్తున్నారు మీకు ఎంతో వందనాలు తండ్రి ప్రభావ ఆయన యొక్క జీవ మరణపు మరణాలు ప్రభావ మా నాలుగులో మీరు పెట్టినారు ప్రభా మేము యొక్క వాక్కు ఎంతో శక్తి ఉంది ప్రభా అది ఖచ్చితంగా దాని పని ముగిస్తుంది అనేది నా తండ్రి మీ యొక్క మీ యొక్క వాక్కు ద్వారా మాకు బయలుపరుస్తా ఉన్నారు ప్రభా మీకు వేలాది వందనాలు తండ్రి ఆ యొక్క వాక్ను ప్రభా మేము ఎంత విశ్వాసంగా ఉచ్చరించాలనేది ఎంత విశ్వాసంగా ప్రభావ మేము పాటించాలనేది మాకు తెలియజేస్తున్నారు ప్రభా మీకు వందనాల తండ్రి నా ప్రభా అదే రీతిగా తండ్రి ఆ యొక్క వాక్ను మేము సంపూర్ణంగా విశ్వసించాలో ప్రభావ నా తండ్రి వాకు నీ నుంచి వచ్చేదే కాబట్టి నా తండ్రి నా ప్రభావ మీ నామమును మేము గొప్ప కార్యాలు చేయగలుగుతాం ప్రభా దాన్ని విశ్వసించినప్పుడు ప్రభానాథండ్రి ఆ యొక్క శతాధిపతి కూడా ప్రభానాథండ్రి మీ యొక్క వాక్నే కోరుకున్నాడు ప్రభా అతను ఎందుకంటే ప్రభా అతనికి ఆ రహస్యం తెలుసుకున్నాడు మీ యొక్క వాక్కు పని అన్ని సాధ్యమవుతాయని నా తండ్రి ఎందుకంటే ప్రభావ నా తండ్రి యొక్క సితాధిపతికి నా తండ్రి యొక్క పాత నిబంధన తెలుసు కాబట్టి నా తండ్రి ఎందుకంటే మీ వాక్ ద్వారానే సమస్తం కలిగిన ప్రభావ మీరే నా తండ్రి లోకానికి వచ్చినప్పుడు ప్రభా నా తండ్రి ఆ యొక్క వాక్ సమస్తము చేయగలదని తను నమ్మినాడు కాబట్టి నా తండ్రి ఆ రీతిగా మీ ముందు నా ప్రభావ అడగలిగిండు ప్రభా మేము ఆ రీతిగానే ఎందుకంటే మీరు మాలో నివసిస్తున్నారు ప్రభా మా హృదయాల్లో మీరు ఉంటున్నారు ప్రభా కాబట్టి నా తండ్రి మీ వాక్ నా తండ్రి అది ఖచ్చితంగా పని ముగిస్తుంది ఆ విశ్వాసం మేము కలిగి ఉండి ఉండాలి ప్రభావ ఆయన మీ నామాన గొప్ప కార్యం చేయాలా ప్రాక్టీస్ చేయాలా ప్రభావ ఎటువంటి శాప వచనాలు కానీ మేము పలకగూడితో ఎంతో జాగ్రత్తగా ఉండాలా మీరే సహాయం దయచేయండి మీరే జ్ఞానం దయచేయండి అటువంటి విశ్వాస నడిపించండి ప్రభావ మా సేవలో ప్రభ ఆ యొక్క వాకు సమర్థంగా ఉపయోగించి ప్రభావ అనేక గొప్ప కార్యాలను తరీ మీ నామాన్ని మేము అటువంటి సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అటువంటి అభిషేకం మాకు దయచేయండి ప్రభావ అటువంటి విధానాల్లో మాకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీకు వేలాది వందనాలు తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు ప్రాభాగా ఎన్నో విషయాలు మరుగైన విషయాలు మాకు చూపిస్తా ఉన్నారు ఇవన్నీ మాకు అనుగ్రహించబడుతున్నా అంటే మేము స్పెషల్ కాదు ప్రభా ధాన్యుల ప్రవక్త చెప్పినట్టు ప్రభా మీ యొక్క సేవ మీ యొక్క నామ మాత్రపు జీవితం మేము జీవించకూడదు ప్రభా మీ చిత్తంలో మీ నా తండ్రి నడిపింపులో మేము ఉన్నాం కాబట్టి నా ప్రభా నా తండ్రి ఇవన్నీ మాకు తెలియజేస్తా ఉన్నారు ప్రభా ఎంతో తెలుసుకోలేని విషయాలు ప్రభా కాబట్టి నా తండ్రి విన్న మేము ఊరుకునే ఉండడానికి వీల్లేదు ప్రభావ తండ్రి ఇవన్నీ ప్రభా ఉని ఊరుకుంటే వ్యర్థమే ప్రభావ కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మా జీవితాలు ఆచరణలో పెట్టి నా తండ్రి మీ నామా గొప్ప కార్యాలు చేయాలి యొక్క అపవాది బంధకాలను ప్రతి చోట తెంపాల అనేకులని చెంతగా తీసుకొని రావాలా విలువైన అర్పణలు మీ కొరకై తీసుకొని రావాలో ప్రభావ అటువంటి అటువంటి మేము జీవించాలో ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభావ ఆటంకాలని కొట్టిపారేయండి ప్రభావ నా తండ్రి ముందుకు నడిపించండి నన్ను మీ యొక్క సేవలో మరింత బలంగా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం ప్రభావ అదే రీతి తండ్రి వైరస్ బాధితులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా మీ వారందరి పట్ల ఎంతో భయంకరమైన పరిస్థితి ఉంది ప్రభా కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ప్రభావం మీరే ప్రభావ స్వస్థపరిచిన తగ్గించినారు ప్రభా మీకు వందనాలు ప్రభా మీ ద్వారా తప ఏది కాదు ప్రభ కాబట్టి అతను మీకే వందనాలు కృతజ్ఞత స్తోత్రములు ప్రభా ఇంకా ప్రభా ఎవరైతే తను వారిని పడుతున్నారో మీరు స్వస్థపరచండి తండ్రి ప్రభా ఇంకొ మా వైసీల్లో వెంటలేటర్ల మీద ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరే స్వస్థపరిచండి తండ్రి లేవనెత్తండి ప్రభా నా తండ్రి ఎంతోమంది మరణించినారు వారందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా వారిందరికీ మీరు ఆదరణ దండి నా ప్రతి ఒక్కరి కుటుంబాలకు తండ్రి ఎంతో మంది ఆస్తులు కోల్పోయిన తల్లిదండ్రులను కోల్పోయినారు బిడ్డల్ని కోల్పోయినారు ఆప్తులను కోల్పోయిన తండ్రి నిరాశ్రయాలకు ఎంతో మిగిలిపోయినారు ప్రభా వారందరి పట్ల కనికరం చూపించండి ప్రభావ వారందరినీ మీరు లేవనై రక్షణ మార్గంలో నడిపించండి ప్రభావ నేను స్వస్థ గురించి ప్రభా ఇంకా వైరస్ రాని వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి యొక్క జీవితం నా ప్రభా నా తండ్రి మేమేదో గొప్ప అని చెప్పి మాకు ఇవ్వలేదు మీరు మరొక అవకాశం అనుగ్రహించినారనే సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా ప్రభా తండ్రి మునుపటి జీవితం నా ప్రభా పాపిష్టి జీవితం జీవించకుండా ప్రభావ ఆయన నీకు జీవితం మేము జీవించాలా ప్రభావ ఎందుకంటే ప్రాబో దినాలు బహుభయంకరమైన ప్రభావ తండ్రి ఆ యొక్క ప్రకటన నా ప్రభ తెగుళ్ళు నా ప్రభా మహాశ్రమలు ప్రభ రాబోతున్న ప్రభా కాబట్టి నా తల్లి వాటి ఎదుర్కోవాలన్నా వాటి ఎదుర్కొన్న తండ్రి మీ సన్నిధిలో మేము నిలబడాలన్నా ప్రభా తండ్రి మేము మీ మార్గంలో నడుచుకొని ఉండాలా ప్రభా మీ వాక్యానుసారం మేము జీవించినప్పుడు అవన్నీ మాకు జరుగుతాయి ప్రభా కాబట్టి మేము నిశ్చింతగా ఉండగలుగుతాం ప్రభా మా ఆశ్రమల దినంలో కాబట్టి ప్రభా ఆ జ్ఞానం అందరికీ కలిగజేయండి ప్రభా ఆ జ్ఞానం అందరూ పొందుకోవాల ప్రభావ తండ్రి వారి ఇంత డబ్బు ఉన్నా గానీ ప్రభా ఎంత ఏదు ఏదు కానీ కాపాడలేవు అని వాళ్ళు సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలా ప్రభావ వారికి మీరు ఎంత దయచేయండి నా తండ్రి ఏ ఒక్కరు ప్రభ నశించకపోతే నిశితం కాదు ప్రభావ నా తండ్రి ప్రతి ఒక్కరికి తో ప్రకటించబడాలా విన్నప్పుడు ప్రభావ వారి హృదయం కఠినపరచుకోకూడదు ప్రభావ నా తండ్రి మీరేనైనా వారికి సహాయం దయచేయండి నా తండ్రి వారి ఆత్మ ఆత్మీయతలు విప్పండి వారి హృదయంలో వాక్యాన్ని అంగీకరించలాగానే మీరే సహాయం దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరు వింటున్నారు ప్రభా విన్నగానే ప్రభా అదంతేలా పోతున్నారు ప్రభా వారి ఉండడానికి వీళ్ళది మీరే ఆత్మకార్యం జరిపించండి ప్రభా వారి హృదయాలు విప్పి నా తండ్రి అది వాళ్ళ మైండ్ లోకి ఎక్కాలా ఈ లోకంలో ఏం లేదన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసుకొని నా తండ్రి జ్ఞానం కలిగి జీవించాలన్న సహాయం దయచేయండి ప్రభావ వ్యాక్సిన్లను ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా వారిని కూడా మీరు స్వస్థపరచండి తండ్రి నా తండ్రి ప్రభా యొక్క దుష్ప్రభావాలు నాయన ఏ ఒక్కరి మీద పడడానికి వీల్లేదు ప్రభావ ఈ తెగులు గనిపెట్టినారు కానీ ఇంకా భయంకరమైన దినాలు రాబోతున్నాయి ఎన్ని వ్యాక్సిన్లను వేసుకుంటారు కాబట్టి నా తండ్రి అదంతా గుడితనం అవుతుంది ప్రభా నా తండ్రి ఆ వ్యాక్సిన్లు ఆశ్రయిస్తున్నారు ఎంతో మంది ఈ కాలేజీలో నా తండ్రి ప్రజా ఆఫీసుల్లో ప్రతి చోట నా తండ్రి నైనా ఈ యొక్క స్టార్ట్ అయిన ప్రభా ప్ర తండ్రి తెలియక తీసుకునే వాళ్ళు ఎంతో మంది నా తండ్రి మీరే వారిని ప్రభ కనికరం చూపించి ఆ యొక్క వారి మీద పనిచేయకుండా కాపాడండి తండ్రి ప్రతి ఒక్కరు మీ మార్గంలోకి రావాలా ప్రభా నా తండ్రి ఏ ఒక్కరినైనా మీ స్వార్థను అడ్డగించడానికి వీల్లేదు ప్రభా ఈ రోజు స్వార్థ ప్రకటించాలన్న అపవాది అడ్డంకులు సృష్టించానున్నాడు ప్రభా ఏ ఒక్క మత సంఘాల ద్వారా ప్రభా ఆ రీతిగా ఎవరికి అడ్డం పడడానికి వీల్లేదు మత సంఘాలు ప్రభా ఆ యొక్క అపవాదిని గద్దిస్తున్నాడు ప్రభా ఏ ఒక్కరు నా తండ్రి స్వార్థ ప్రకటించిన ప్రభా మత సంఘాలు అడ్డుపడ్డానికి వీల్లేదు ప్రభానా మీరేనైనా వాటిని దూరం చేయండి మీ యొక్క కార్యములు ప్రభావి జరగాల ప్రభా ఈ అంత దినాల్లో ప్రభా గొప్ప సేవ మీరు చేపిస్తానన్నారు ప్రభా అతను సేవ మేమందరం చేయాలా మీరే కనికరం చూపించండి మీరేనా శక్తిని బలాన్ని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రేరులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాం ప్రభావి గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి మీరే తోడేయండి శాంతి సమాధానం ఇవ్వండి ప్రభావ వారు ప్రతి చోట మీరు తోడుగుండండి ప్రభావ వారి కార్యాలను ప్రభ మీరే నేను విజయవంతం చేయండి ప్రభా నీ చిత్తానికి వ్యతిరేకమైన ఏ కార్యం చేయడానికి వీళ్ళేది ప్రభావి సకల విధమైన తెగుళ్ల నుంచి నైనా ప్రతి కీడు నుంచి మీరు కాపాడి నైనా మీరే నూతనంగా అభిషేకించి మీ సేవలో బలంగా వాడుకోండి ప్రభుత్వ చంద్రశేఖరరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ మధ్యాహ్నం కల సమయంలో ప్రభా మీరే అన్న ద్వారా మాట్లాడారు మీకు వందనాలు తండ్రి అన్న కూడా ప్రభా అన్న తండ్రి మరింతగా తండ్రి ఆత్మీయ సత్యాలతో ఇంకా ప్రభా ఇంకా గొప్ప సేవ చేయాల ప్రభా నా తండ్రి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు మాకు చూపించాలా ప్రభా మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు ప్రభా మీకు అన్నాకు వందనాలి ప్రభా నా తండ్రి ఇంకా ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి అన్న కుటుంబ సభ్యులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరి నైనా స్వస్థనైనా మీ యొక్క రక్షణకు రావాలా ప్రతి ఒక్కరు ప్రభా నైనా మీరు నడిపించండి నాన్న మీరే వారి కుటుంబంలో శాంతి సమాధానం దండి ప్రతి విధమైన ఆశీర్వాదాలు ప్రభావ మీరు కుటుంబానికి ఇవ్వండి ప్రభావ నా తండ్రి ప్రతి విషయంలో అభివృద్ధి పొందుకునేలా మీరే సహాయం దయచేయండి ప్రభావ నా తండ్రి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ ఏ తండ్రి నా తండ్రి గొప్ప జ్ఞానంతో నింపండి ప్రభావ నా తండ్రి అపవాదికి నా తండ్రి ఎక్కడ చోటు ఇవ్వకుండా నా తండ్రి మీ యొక్క చిత్తములు నెరవేర్చి వారుగానే అపవాది వాళ్ళని మోసగించకుండా ప్రభా మీరేనైనా ప్రతి చోట మీ యొక్క జ్ఞానంతో మీ యొక్క కంచ తోటి కాచి కాపడండి ప్రభావ మీ యొక్క కుటుంబాన్ని ప్రభావ మీరేనైనా మీ ఆత్మ ఆత్మకార్యాలు నెరవేర్చకున్న తండ్రి గొప్పగా మార్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ ఇంతటిద మాకు ఇచ్చిన తండ్రి ఇంత మంచి సమయం అనుగ్రహించి మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావం ఈ యుగంలో మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ స్తోత్రం ప్రభా పరిశుద్ధిగా గొప్ప దేవ సర్వశక్తివంత నీకు అన్నాలిసయ్య అబ్రహాం నిశాఖ యాకూబ్ గొప్ప దేవ కృపాశక్ సంపూర్ణ జీవం వల్ల తండ్రి నీకే వన్నాలిసయ్యా నా తండ్రి నా ఇక మధ్య కాలే సమయంలో ప్రభా మీకు స్వరమైన ధన్యతన భాగ్యాన్ని మాకు అనుగ్రించిన తండ్రి నీకు వందాలిసయ్యా నీకే కృతజ్ఞత శక్తులు గొప్ప దేవ నీకే మహిమా గాత ప్రభాలు సమర్పించుకోవడం గొప్ప దేవ వాక్య మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ సమర్థవంతమైన వాక్కు అనే విషయం ప్రభావం మీరు మాత్రం ఎన్నో విషయాల ప్రభావం ఈ రోజు మాతో మాట్లాడిన ప్రభావ అతన్ని ఆ వాక్యం మేము ఎట్లా ప్రాక్టీస్ చేయాలా ఏ రీతిగా ప్రభావన్ని ఉచ్చరించాలా అనే విషయాల ప్రభావం మీరు మాకు బయలుపరిచినందుకు నీకు అన్నాలేస్ అయ్యా నీకే కృతజ్ఞతలు ప్రభ ఓ దేవా అత దేవ నా ప్రభావ శక్తి ఉంది ప్రభావ ఎంతో జీవం పవర్ ఉంది వేస్తే ప్రభావ నాయన శతాధిపతి ప్రభ నాయన ఇస్త ప్రభా నా తల్లి మీ వాక్కుని కోరుకున్నాడు ప్రభా ఓ దేవా మీరు మాట చెప్తే ప్రభావస్ పొంతి కానీ ఇస్రాయల్ ప్రజలకు ఎవరికి లేదన్నారు కాబట్టి మాకు కూడా ఒక అప్పులు లేకుండా ఉండే కానీ ఈ వాక్యం ద్వారా ప్రభావ అక్కడ సమర్థమైన వాకు మేము దాన్ని స్వీకరించాలంటే మాకు మీరు బయలుపరిచినట్టు తండీ నీకు వందనాలు నీకే కొత్తలు అర్పించుకున్నాం ఇంతకాలం ప్రభావ మేము మాములుగానే ఉన్నాం ప్రభావ ఇవన్నీ తెలియకుండా ఉన్నాను కానీ మాకు మీరు చూపించినట్టు ప్రభావ గొప్ప దేవా నీకు అన్న ఇటు మేము ప్రాక్టీస్ చేయాలా ప్రభా అనేక జీవితాలలో ప్రభ తాన్ని వెలుగులు తీసుకొని రావాలా ఓ మీరు లేని వాటిని ప్రభాట ఉన్నట్టుగా పిలిచే గొప్ప దేవుడు ప్రభ మీరు మాట సెలవిస్తే ప్రభ సృష్టి మొత్తం బయటకు వచ్చింది ప్రభా అన్నిటి క్రియేట్ చేసినారు ప్రభా గొప్ప దేవానికి వన్నా నీ ఈ లోకంలో ప్రభా మనుషులు ఇవ్వలేండి ప్రభావ ఈ లోకం ఇవ్వలేండి మీ వల్ల కలుగుతుంది అది రక్షణ మార్గం ఎన్నో విషయాలు ప్రభావ మీరు మీ ద్వారా నీ మనుషులకు ప్రయోజనకరమైన మేలుకరమైంది మీ రక్షణ సమస్తం ప్రభావ గొప్ప అది మేము ప్రభావ మేము ఉచ్చరిస్తే ప్రభావ ఏసుక్రీస్తున్న అది క్రియేట్ అవును కాక హలలియ అలాంటి సమర్థమైతున్న వాక్లాగా మేము తయారు కావాల ప్రభావ మీ వాక్యంలాగా మేము మారిపోవాల ప్రభావ ఆ స్థితికి మేము మీరు సహాయపడని ప్రభావ మీకు పరిశుధాత్మను అడిగి ఇప్పుడు గొప్ప దేవాన తాన్ని వేస్తూ ప్రభావ నా తల్లి అక్కడ శిశువు ప్రభావ నా తల్లి మీరు ఈ లోకంలో వచ్చినప్పుడు కన్యా మరిలో మీరు గర్భం ఓ ప్రభావం గర్భం ధరించినప్పుడు ప్రభావ శిశువు పుట్టిన ప్రభావ దూత చెప్పిండే ప్రభావ అది ఎట్లా సాధ్యం అన్నప్పుడు ప్రభావ మీ వాక్కు సాధ్యం ప్రభావ నా తల్లి అది ఎంత గొప్ప సీక్రెట్ ప్రభావ నా తల్లి నీకు ఈ లోకంలో అది మనుషులకు అర్థం కాక ఏదో మాట్లాడుతున్న దాని గురించి ప్రభావ ఆ వాక్యం అర్థం కాక కానీ మాకు ఈ రోజు అర్థం చేస్తున్నారు కాబట్టి మేము దాన్ని విశుద్ధీకరించి మనుషులకు అర్థమయ్యేలాగా ఇంటర్ఫీర్ చేయాలా ప్రభావ అదే మీ వాక్కు ప్రభావ అయినా మేము ఆ రీతిలో మేము తయారు కావాలా ప్రభావ నా తండ్రి నీకు అన్నాను చెల్లిస్తామా అలాంటి విశ్వాసంలోకి మమ్మల్ని నడిపించండి ప్రభావ మేము ఏ విషయంలో కూడా ప్రభావా మేము అనుమానించొద్దు సందేహించొద్దు ఈ కొండ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అక్కడ పడాలంటే పాడాల్సిందే ఏ సుఖిస్తున్నావు ప్రభావ ఆ ఫేతులకు మమ్మల్ని రావాలా సందేహాలు ఉంటే వాళ్ళు స్వస్థపచ్చి మనం రాజిస్తామైనా గొప్పదేవా ఈ ప్రాక్టీస్ మేము చేయాలా ప్రభావా ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేసే టైం ప్రభావాయన ఇసుకు ఇవన్నీ మేము పాటించాలా ప్రాక్టీస్ చేయాలా మా జీవితాలు అవలం పరచుకోవాలా ప్రభావా అనేక జీవితాలలో ప్రభుత్వ మేము ఉచ్చరించాలా ప్రభావ అవన్నీ వదలడం వరకు మేము మేము ఉచ్చరింపే విధానం కూడా ప్రభ ఎట్లా మేము ఉచ్చరించాలనే విషయం మీరు మాకు చెప్పినారు ప్రభా కానీ అర్థం కాకుండా అర్థం కాకుండా చెప్పినా కార్యం జరగదు కానీ అది సమర్థవంతంగానే ప్రభా అది మేము దాన్ని ఉచ్చరించాలా ప్రాభ ఆ విషయాలు ప్రభావ మేము ఎట్లా ప్రార్థించాలి ఏ రీతిగా ఉత్సరించాలనే విషయం మీరు మాత్రం మాట్లాడేందు కనీ వందాలు సై అనేకృత ఆ స్థితులు అలాంటి అద్భుతాలు ప్రభావ మా జీవితాలలో మీరు చేసినందు కనికూ వందనాలి ఇంకా ప్రభావ మేము ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు గాయల్పరచండి ప్రభావ ఎందుకంటే ప్రభుత్వ లోకమంతా రోగాలతో అనారోగ్యాలతో బాధపడుతున్నారు నాయన వాటి ఏ రీతిగా బయటపడాలో కూడా ప్రభావ తెలియని స్థితులు ఉన్నారు ఏమేమో చేస్తున్నారు ప్రభావ కానీ నాయన ఓ ప్రభావ తండ్రి ఫాస్టర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ ఏం చేయని ఉన్నారు కానీ ప్రభా సమర్థమైన వాక్ అనేది ప్రైబులు ఎప్పుడో దాచుబడిన మార్గం ఆ స్థితి మాకు బయలుపరిచినారు కండి మీకు వందనాలు ఇంతకాలం మేము ఎన్నో వాక్యాలు ధరించినాం కానీ ప్రభావ అది ఏ రీతిగా నేను ప్రభావ మాకు అర్థం కాలేదు కానీ ఈ రోజు ప్రభావ ఆయన కొంతకాలం నుంచి ప్రభావ మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు ఇస్తాయా ఇక నుంచి విడిచిపెట్టుకున్న ప్రభావ ఆ సమర్థవంతమైన వాక్యలాగా మీరు తయారయ్యాలి మీరే వాక్యం వాక్యే శరీరం ధరించి వచ్చింది లోకంలోకి ప్రభావ కాబట్టి మాకు కూడా ఈ లోకంలో చర్యలు ఈ లోకంలో మీ పని చేయాలని కాబట్టి మేము కూడా వాక్యే ప్రభావా ఆ వాక్యమే ప్రాభ మీ వాక్యంలో మేము తయారైపోయే ప్రభావ ఈ లోకల్ మీరు ఏం పనులు చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అది కూడా మీరు చేయాలా తిరిగి మీ తండ్రికి మేము వెళ్ళిపోవాలి ఒక అనకృతైనం ప్రభావ అలాంటి వాక్లాగా మీరు మేము తయారు కావాలా ప్రభా ఓ దేవా మా హృదయాలను ప్రభావ ఇంకా మీరు బలపరచండి అమలు స్థిరపచ్చండి ఇస్తే ప్రభావ వాళ్ళు ఇంకేమైనా బలహీతులు ఓ ప్రభా నా తండ్రి ఇస్తే ప్రభావ సమర్థమైన వాక్కులాగా మేము ప్రయాసపడాలా ప్రభా ప్రతి క్షణం అయినా ప్రతి దశలో మేము ఎవరితో మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా కానీ ప్రభావ ప్రతి ప్రవర్తనలో సమస్త ప్రవర్తనలో సమర్థమైన మీ వాక్కు మేము ఆనించి రావాలా నోటి నుంచి వచ్చే ప్రతి వాక్యం ఓ ప్రభావ మీ వాక్యం లాగా మేము తయారు కావాలా మీ వాక్యమే వాళ్ళ నుంచి రావాలా ప్రభా ఇతరులకు మేము ప్రయోజనం కలిగే ఒక సమర్థవంతమైన వాకు ని వాళ్ళ నుంచి అలాంటి సేవా చేయడం వాళ్ళందరూ నడిపించమని ప్రధిష్టమైన మీ బ్రదర్ సిస్టర్ అందరినీ ఆస్వాదించిన ఆరు పాల్గొన్న ప్రతి బ్రదర్స్ సిస్టర్ మీరు ఆస్వాదించండి నూతనంగా అభిషేకించండి కావాల్సిన ప్రతి అవసరం మీరు తీర్చండి ప్రతి సమర్థవంతమైన వాక్కులాగా మీరు తయారు చేయండి ఓ దేవానికి వందలు ఇస్తే ప్రభావ ఇక ఇక ఈ యొక్క ప్రభా వాక్యం ప్రభావ ఎంతోమంది ప్రభావ ప్రపంచంలో ఎంతో మంది ఇంటర్నల్ ఆస్తిత్వంలో ప్రభావి రికార్డింగ్స్ ప్రభావ విన్న ప్రతి హృదయంలోకి వాక్యం చొచ్చుకొని పోవాలా మీ వాక్ వాళ్ళ హృదయంలో దూరాల ప్రభావ సమర్థమైన వాకులకు వాళ్ళు కూడా తయారు కావాలి వాళ్ళ విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచని ప్రభావ ఎలాంటి అనుమానించుకుని అనుమానదిన తురాత్మలను ఏసుక్రీస్తానం గద్దిస్తున్నా ఇప్పుడు విడిచిపెట్టుకో దుష్ట శక్తులు ఎవరు అనుమానపరస్ వీలేదు ఏసు క్రీస్తాం అని దేవా ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని స్వీకరించే ప్రభావ సంపూర్ణంగా హృదయాలు భద్రపరుచుకుని దాన్ని పాటించాలా అలాంటి బిడలుగా ప్రతి ఒక్కరు చేసి మనందరినీ తయారు చేసే ప్రభావ మీ ఆఖరు సిద్ధపరచుకున్న చంద్రశేఖర ముట్టని ప్రభావ మంచి ఆరోగ్యంగా అన్న ద్వారా ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావం మాకు బయలుపరుస్తున్నారు నాయన ఈ రోజు ప్రభావ ఆత్మీయ స్థితిలో స్థితిలో ప్రభావ మేము రీతిగా ఉన్నామంటే ప్రభావ అది కేవలం ప్రభావ కృపనే నాయన మీ ఆత్మ కలిగింది ప్రభా నా తన ప్రభావ అన్న ద్వారా ప్రభావ మాకు నేను మార్గం చూపించడం లేకుంటే ప్రభావ ఏ రీతిగా పోగలరు ప్రభావ కానీ ప్రభావ మీరు మాకు మార్గం చూపిస్తున్నారు నా అన్నదారు ప్రభావ ఎన్నో విషయాలు బయలుపరుస్తున్నారు కాబట్టి మేము వాటిని పట్టుకొని ప్రభావ వాటిని పాటించి ఇతర జీతాలలో ప్రభావ మేము వాటిని మేము ప్రాక్టీస్ లాగా ప్రకటించాలా ప్రభావ ఆయన అనేకులు ప్రభావ మా సేవ జీవితంలో కూడా ప్రభావ ఈ సమర్థమంతా వాకు ప్రకటించే సేవకులు మేము తయారు కావాలా ఏ సు క్రీస్తు నామో హలలీయ ప్రభావ ఆ స్థితికి మేము ఎదగాల ప్రభావ అలాంటి సేవ గొప్ప సేవ మేము చేయాలా ఈ సృష్టిలో ఎవరు చేయలేని సేవ మేము చేయాలా ప్రభా ఎందుకంటే మా దారి చేపిస్తాననేది మాకు వాగ్దానం చేస్తున్నారు విశేషమైన అద్భుతాలు చేస్తున్నారు కాబట్టి ఆ తగినట్టు మేము జీవించాలా ప్రభా సమర్థమైన వాక్లాగా మేము తయారు కల ఇక్కడి నుంచి ఆ రీతి మేము అనేక జీవితాలలో ప్రావా ఓ దేవా నా తండ్రి నీకు వన్నాలు అనేక రకరకాలమైన వ్యక్తులతోనే మేము వెళ్తున్నాం కావా ప్రాంతాల్లో ప్రావా ఎట్లా వాకింగ్ చెప్పాలి ఏ రీతిగా మేము ప్రకటించాలా అలాంటి వాకు మాకు అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తాం ఆయన గొప్ప దేవానికి వన్నాలు నీకే కొత్త అర్పించుకున్నాయి థ్యాంక్ యూ జీజస్ గొప్ప దేవ ఎన్నో విషయాలు మాకు బయలుపడుస్తున్నా నీకు గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చిన గొప్ప దేవానికి వనాలు చెల్లిస్తాం దేనికి పనికిలను మమ్మల్ని ప్రభావ అయినా ఈశ్వ ప్రభావ పనికి వచ్చే పాత్ర మమ్మల్ని ఈశ దీంపబడిన అది మూలక తలరాయింది ప్రభావ తండ్రి ఈ లోకంలో మేము పినికరించిన అది మూలక తలరాయి ప్రవ కాబట్టి ప్రభా ఆ తలరాయిగా ప్రభావ మీరు మమ్మల్ని మీ బిడ్డల మీద మమ్మల్ని చేసినారు కాబట్టి అనేకులకు తలరాయగమే ఉండాలా ప్రభావ మూలరాయిగామే ఉండాలా మూలరాయి లేకుంటే ఇల్లు కట్టలేరు గృహం నిర్మించలేదు ప్రభావ అది మూలం ప్రభావ దాని నుంచే అన్ని వెళ్ళిపోవాల్సిందే మూలం కొలతలు రావాల్సిందే కాబట్టి మీరే ఆ మూలరాయి మీ బిడ్డల మేము కూడా ప్రభావ అనేక జీవితాల్లో మూల రాయి ఉండాలి ఎందుకంటే అనేక జీవితాలు ఏం పడుతున్నా ఏం చేస్తున్నా అర్థం కాబట్టి వాళ్ళకి మీ మార్గం చూపించే మూలరాయిలాగా మేము తయారు కావాలా అలాంటి సేవ జీవితంలో అలాంటి అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించి మీరు అన్న చుట్టూ అగ్ని కంచింది ప్రభావ కుటుంబం చుట్టూ అగ్ని కంచు చేయడం ప్రభ మీరు కాపాడండి ప్రభావ ఇద్దరు బిడ్డలు భవిష్యత్తు మీరు దీవించండి పర్లో గొప్ప తినిపి గొప్ప సేవలు తయారు చేయండి ఓ ప్రభాసిలు మేము ప్రభావం మంచి ఆరోగ్యం దయచేయడం ప్రభావా ప్రభావ నూతనంగా మీరు అభిషేక్ మీరు వంక సేవలు బలంగా వాడుకొని ప్రభావా అన్నదారు ప్రభావ అనేక మంది విషయాలు బయలుపరచమని ప్రాదిష్టమైన అదేవిధంగా అన్న బంధువులు అన్నదమ్ములు రక్త సంబంధులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు అందరూ ప్రభావ సర్వసత్వంలోకి గొప్ప అద్భుతకారం జరిగించే మా కుటుంబీకులు కూడా ప్రభావ మీ రక్షణకు నేను నడిపించాలా ప్రభావ మా కుటుంబీకులు కూడా ప్రభావ మీ సంధి తీసుకొని రావాలా ఎంతోమంది ఉన్నారు ప్రభులందరినీ స్వార్థ ప్రకటించాల ప్రభావ అంటే సేవజితం నడిపించి ప్రతి చోట మీకు మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఈ శ్రమల కాలంలో బహుభయంకరమైన శ్రమల కాలం నేను ప్రభావ మేము జీవించాలి ఏ రీతిగా ముందుకు పోవాలనే విషయాలు మాట్లాడుతున్నారు ఎంత సమస్య ఉన్నా కానీ ఏది కావాల్సిందే మేము అది ఉచ్చరిస్తున్నాం ఆ విధానాలు మాకు కాబట్టి మాకు అసాధ్యమైనది ఏది లేదు ఎందుకంటే నమ్ముట మీ వల్ల నమ్ముకరి సమస్తం అన్నారు ఏ సూకరిస్తున్నాలో ఈ వాక్యాన్ని సంపూర్ణంగా ఆ రుదేలా స్వీకరిస్తున్నాం మీ వాకు ఓదేవా ఎన్నో వాక్యాన్ని మాకు బయలుపరిచిన ప్రతి వాక్యం ఆ రదే స్వీకరిస్తున్నాం ప్రభావా ఈ వాక్యం ప్రభావ మీరు సంపూర్ణంగా ప్రభావ మాకు ఎట్లా ప్రాక్టీస్ చేయాలన్న విషయం మీరు మాకు బయలుపరిచింది కానీ ఆ ప్రకారం మేము ముందుకు పోవాలా ప్రావా అది మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రావా అలాంటి సేవా చేతులు మిమ్మల్ని అందరినీ నడిపించడం కాదు సమలకాలంలో ప్రావా ఎవరు కూడా తొట్టిల్లకుండా పడిపోకుండా ప్రావా ఆయన మా పిలుపుకి తగినట్టు మీరు మా పిలుపు మా ఏర్పాటు నిత్యం చేస్తూ మరీ జాగ్రత్త పడాల ఎందుకంటే దుష్టుడు భయంకరంగా వాడు చోదించి ఎన్నో బలం ఎత్తులతో కొడుతున్నాడు ప్రభావ కుటుంబాల అన్ని విధాలుగా ప్రవాడు కొడుతున్నాడు ప్రావా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నవాడు కానీ వాడు వాడి ప్రయాలు తారుమాడు కావాల ప్రావా ఓ దేవాడు నా తల్లి ఇష్ట ప్రవాడు వాడు ఆయన ఇప్పుడు మీరు గుర్తించి బిడ్డలుగా మనల్ని తయారు చేసేందుకు నీకు వందనాలు ప్రభావ ఒక అనేకులు తెలి స్థితిలో ప్రభావ పడిపోతున్నారు కానీ మేము పడిపోకుండా ప్రభావ మీరు స్థిరపడి ప్రభావ అనేకుల నీ చెంత మీరు నడిపించాలా ప్రభావ అలాంటి బిడ్డలుగా తయారు చేసి మీరు రాకొచ్చిన అందరూ సిద్ధపరచుకోమని మీ మధ్యకాలైన సమయంలో మీకు స్వరాన్ని వినే ధన్యత మీరు మాకు అనుగ్రహించే నీకు వందలు ఇచ్చినందుకు నీకు వందా నీకే కృతజ్ఞతలు మేము వినిపోయే వారిలాగా కాకుండా దాన్ని ఫ్లాచ్ చేసే వారిలాగా మీరు రిజల్ట్ మేము కూడా మీరు అధికారం ఇచ్చే ప్రభావ వాళ్ళు వచ్చి మీకు దగ్గర సాక్ష్యం చెప్తున్న ప్రభావ మీ నామల దయ్యాలు మాకు లోబడుతున్నాయి అన్ని లోబడుతున్నాయి అన్ని రోగులు స్వస్థత పొందుతున్నాయి అవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు ప్రవా రీతిగా ప్రాక్టీస్ చేయాలా గొప్ప గొప్ప సాక్ష్యాలు ప్రభావం మేము చెప్పాలా మనుషులు ప్రకటించాలా విశేషాలు అద్భుతాలు చూడాలా ఓ ప్రభావ మీ పిడ్డలతో పంచుకోవాలా సంఘంతో మేము పంచుకోవాలా అనేకులు పంచుకున్నప్పుడు వాళ్ళకు విశ్వాసం బలపడాలా అలాంటి కృపలు మమ్మల్ని నడిపించి మీరు రాకూడదు మనం అందరినీ త్వరలో రానున్న ఏసు క్రీస్తు పరిషుధ నామం తండ్రి ఆ పరలోకం అందున్న తండ్రి ఎస్ఐ నీకు వందనాలు తండ్రి ప్రభువానికి స్థుతులు స్తోత్రంలో తండ్రి కనికరం గల తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన జీవాధిపతి న్యాయాధిపతి తండ్రి నీకు పాదాభివందనాలు విశ్వాసం కర్త ఆలోచన కర్త ఆశ్చర్యకరుడా స్థుతులకు స్తోత్రారుడ మహోన్నతుడా కృపామయుడ తేజోమయుడ ధవల వర్ణుడు అతి కాంక్ష నేడా నా తండ్రి నా ప్రాణప్రియుడైన ఈసయ నీకు వెలాది కోట్లాది స్థుతులు స్తోత్రంలో తండ్రి ఈ గడిచిన కాలమంతా తండ్రి కాచి కాపాడినావు తండ్రి దివారాత్రంలో తండ్రి కంటి పాప కాచి కాపాడి తండ్రి యొక్క దినంకు నీ నూతన కృప ఇచ్చి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకున్నావు తండ్రి మధ్యాహ్న కాల సమయం గడిపే భాగ్యము నీ స్వరం వినే ధన్యత ఇచ్చిన మమ్మల్ని యోగ్యులుగాను భాగ్యులుగాను ధనవంతులు ఐశ్వర్యవంతులుగా చేసిన పరలోకమందున్న నా తండ్రి నా ఏసయ్యా నీకే వేలాది కోట్లాది స్తులు స్తోత్రములు పాదాభి సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యువేగములు కలుగును గాక హ తండ్రి ఇదిగో ప్రభా గుర్రాం శేఖర్ ప్రభా తండ్రి పెద్దార వీడు అనే ప్రాంతంలో ప్రభ పద్నాలుగేళ్ల వయసులో ఒక చిన్న బాలుడున్నాడు ప్రభా తండ్రి అతని పేరు చందు ప్రభా నాయన తండ్రి తనకి ఏదైతే ఆ కిడ్నీలో ప్రభా నాయన వాటర్ చేరడం వల్ల తండ్రి పిడిసి అలాగే ప్రభా కడుపులో నేపితో బాధపడుతున్నాడు ఆయన ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో ప్రభా యొక్క బాలుడిని తీసుకువెళ్ళారు ప్రభా తండ్రి అవును ప్రభా నాయన యొక్క సమర్థమైన వాక్ని నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టే నేను వాడుతున్నాను తండ్రి యేసు పరిశుద్ధ నామంలో తండ్రి ఆ యొక్క చందు అనే బాలుడికి ప్రభా కిడ్నీలో నీళ్ళ నుంచి కానీ అలాగే ఆ కడుపులో నొప్పి నుంచి కానీ తండ్రి అలాగే ప్రభా నాయన తండ్రి ఏదైతే ఆ పిడుసు నుంచి సంపూర్ణ స్వస్థత కలుగును గాక హల్లెలుయ్యా తండ్రి ప్రభ కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులకి మీరే మంచి ధైర్యాన్ని ఇవ్వండి విశ్వాసంలో సన్నగిళ్ళడానికి వీల్లేదు ప్రభా తండ్రి నాయన అందరూ ప్రభా నాయన ప్రేర్ రిక్వెస్ట్లని నాయన ఇంకా ప్రభా నాయన నీ సేవకులు వాక్యాన్ని ప్రకటించే కూడా ప్రభా ఇట్లా గ్రూపుల్లో పోస్టులు చేస్తున్నారు ప్రభా వాళ్ళ వాక్ మీద వాళ్ళ ప్రార్థన మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి ఒకప్పుడు మేము కూడా ఆ రీతిగానే ఉన్నాం కానీ మీరు మాకు చూపించినారు తండ్రి మా వాక్ కూడా ఎంత పవర్గా ఉంటుందో ఆ వాక్కు ఎంతగా పనిచేస్తుందో అని చూపించినారు మేము పాటిస్తున్నాం అలాగే ఆ సేవకులు కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క సువార్త ప్రకటింపబడి వాళ్ళు కూడా ఈ సత్యం తెలుసుకొని వాళ్ళ జీవితంలో ఈ యొక్క విధానాన్ని ఈ యొక్క అలవాటుగా వాళ్ళు మర్చుకోవాలా వాళ్ళు కూడా ప్రభా ఈ యొక్క సమర్థమైన వాక్ ఎవరైతే ఆ గురు రామశేఖర్ బ్రదర్స్ ఎవరైతే ఇట్లా ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టే వాళ్ళందరికీ ప్రభా ఈ యొక్క సమర్థమైన వాక్ ఈ సువార్త వాళ్ళకు కూడా తెలియాలా వాళ్ళు కూడా అది ఆయన పాటించాలా ప్రకటించాలా కాబట్టి మీరే గొప్ప కార్యం జరిగించమని ఆయన తండ్రి అలాగే చంద్రశేఖర్ అన్న కూడా మంచి ఆరోగ్యం దయచే ప్రభాన ఆయన కుటుంబంలో భార్యాభర్తల మధ్య శాంతి సమాధానం దండి ఆయన మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభాన ఆయన తండ్రి ఇద్దరు బిడ్డలు ఎడ్యుకేషన్ లో ఉంటుండగా మీ జ్ఞానం అనుగ్రహించండి ప్రభాని ఆయన ఉన్నత స్థితిలో మీరే లేవనెత్తండి ఈ వైరస్ల నుంచి ప్రభా వ్యాక్సిన్ల నుంచి ఆయన మీరే కాచి కాపాడండి ప్రభా నైనా మీ కృపలో భద్రపరచుకోండి ప్రభానాయన అన్న ద్వారా ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీ సత్యాలు ప్రభా మీరు బయలుపరచండి ప్రభాతండ్రి అలాగే ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్ కి సిస్టర్స్కి నృదయపూర్వక వందనాలు ప్రభాతం వాళ్ళు కూడా నీ యొక్క సమర్థమైన వాక్కుని వినియోగించుకోవాలా ప్రభాతండ్రి అది ఉచితంగానే వచ్చింది ఉచితంగానే పొందుకొని అందరికీ ఉచితంగానే చూపించాలా కాబట్టి ప్రభా ఇంకా ఎక్కడ నాయన ఈ మీరు అక్కడ సమీపంగా ఉంది కాబట్టి ఇంకా నాయన మాలో అనుమానాలతోటి అన్ని మీరు చూపించినారు ప్రభా సమస్తము మీరు పొంది ఉన్నారని ప్రార్థన చేయమన్నారు ప్రభా కాబట్టి ఆయన మీరు కలిగిన అధికారం కూడా మాకు ఇచ్చినారని మీరు చెప్పినారు కాబట్టి మా విశ్వాసంతో ఆయన దాన్ని మేము కనిపెట్టుకొని అది మీ పట్లనే నమ్మకంతో మేము వాడాలా ప్రభా మీ మహిమకరంగానే మేము వాడాలా నీ చిత్తం కొరకే మేము వాడాలా ప్రభ ఇళ్ళ కుటుంబాలను కూడా మీరు రక్షణ మార్గంలో నడిపించండి భార్యలను పిల్లలను అందరినీ ప్రభ నాయన మీరే తోడుండండి రాకపోకల్లో తోడుండండి ప్రభా వైరస్ బాధితులను వ్యాక్సిన్ బాధితులు అందరినీ ప్రభ మీరే కాచి కాపడండి నాయన వాళ్ళందరికీ ఆయన మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి నాయన ప్రభా తండ్రి ఎంతో మంది సేవకులు మీ అందరు నిద్రించినారు ప్రభ సంఘములకు కాపర్లను మీరు లేవనెత్తండి ప్రభ మీరే వాళ్ళకు ఆదరణగా సమాధానంగా ఉండండి ప్రభా నాయన నాయన భార్యలను భర్తలను పిల్లలను కోల్పోయిన వాళ్ళందరికీ ప్రభానైనా మీరే తల్లిదండ్రి ప్రభానైనా మీరే వాళ్ళకి తోడునండి వాళ్ళ ప్రతి అవసరాలు మీరు తీర్చండి ప్రభా అవును ప్రభా తండ్రి నాయనా నాయన ఆ దినం ప్రభానైనా శిష్యులు కూడా ప్రభానైనా మీరు ఉన్నంత కాలం వాళ్ళు శరీరకంగానే ఉన్నారు కానీ ఎప్పుడైతే నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలి నాలుగ ప్రభావ వాళ్ళ మీద వచ్చినప్పుడు వాళ్ళు మీలాగా అయిపోయినారు ప్రభా కాబట్టి వాళ్ళ సేవల ప్రభ నాయన రోగులను స్వస్థపరిచినారు ప్రతిదీ వాళ్ళు జయించినారు ప్రభా అవి కేవలం అందరూ కదల్లాగానే అనుకుంటున్నారు కానీ అది అక్కడున్న దేవుడు ఇప్పుడున్న దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రివి ప్రభను కాబట్టి నాయన అవి వింటున్నారు అది కానీ దాన్ని క్రియారూపకంగా వచ్చేకి అందరిలో అనుమానాలు అపనమ్మకాలు నాయన వస్తున్నాయి కాబట్టి మేమైతే అనుమానించం ప్రభా మేమైతే అపనమ్మకం పెట్టుకోం ఎందుకంటే నాయన తండ్రి మీరు మాకు ఒక మార్గమును మీరు నాయన ఆత్మరూపిగా మాతో ఈ దినం బోధించినప్పుడు ఆ వాక్ ఎట్లా పనిచేస్తుంది అది ఎంత ప్రభావం ఉంది అని మీరు చూపించినప్పుడు కూడా ప్రభా ఇంకా అనుమానం పెట్టుకుంటే ఇంకా అవిధేయత నాయన ఇంకా అవిశ్వాసం ఉంటే మా కాలం ముగించే వరకు కూడా ప్రభా మేము ఎప్పుడు గొప్ప కార్యాలు చేయలేం ప్రభా ఎప్పుడు నీకు మహిమకరంగా మేము కానీ నా తండ్రి మేము పొంది ఉన్నామని నాయన మీరు దిన్న మీ దాసుడు ద్వారా మీరే నాయన ఆత్మరూపిగా ప్రకటించినారు ప్రభ మాకు నాయనా తండ్రి నిద్రపోతున్న మమ్మల్ని మేల్కొల్పినారు ప్రభా నిద్ర ఉండి నాయన తండ్రి ఇంకా ఎక్కడో ఎక్కడో అనుకున్న వాళ్ళకి నాయన మీరే మేల్కొల్పి చూపించినారు కాబట్టి అది అలర్ట్ అయ్యి ప్రభ దాన్ని పట్టుకొని ముందుకు పోతాం ప్రభా కాబట్టి ప్రభా ఇంకెక్కడ అనుమానించకుండా ఎక్కడ సందేహించకుండా నీ వాక్కుని ప్రభావ సమర్థవంతంగా మేము అది మీకు మహిమకరంగానే వాడి ఆయన మీ చిత్తం జరిగించే తండ్రి తిరిగి నీ వద్దకు వచ్చేస్తాం ప్రభా నాయన కాబట్టి మధ్యాహ్న కాల సమయం నీ స్వరం వినిపించి మమ్మల్ని నిజంగానే భాగ్యులుగాను ధనవంతులుగాను ఐశ్వర్యవంతులుగా చేసిన నా తండ్రి నా ప్రాణప్రీయుడ పరలోకం అందున్న తండ్రి నీకే పాదాబి వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనతా ప్రభావములు తండ్రి ఎస్ఐ నీకే వివేగములు కలుగును గాక నరేడైన యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మన ప్రభు అయిన ఏసు క్రీస్ కృపా సమాధానం నడిపింపు మనకి అందరికీ గ్రూప్ బ్రదర్ సిస్టర్ అందరికీ వైరస్ పది అందరికీ దేవుని కృపా సమాధానం సదాకాలం తోడిగాక ఆమెన్ ఆమెన్యాడ్ బ్రదర్ అందరికి Se estrada. La...